చెల్లించే తండ్రి కాల సమయంలో మాకు అనుకరించినటువంటి సమయాన్ని నైక్కుంది మీ వాక్యాన్ని మీ నామాన్ని స్మరిస్తుండగా కృష్ణ అనుసరించండి ఇక మీకు భయంకరంగా మీకు మీకు ఘనత తెచ్చే అయ్యా ఈ యొక్క సమయాన్ని వాడుకోమని కుటువారం మీ కాస్తల మీద తెచ్చుకుంటూ ఏ శిఖారి పరిస్థితిలో ప్రతి వారు పెట్టుకుని ఉన్నాం ఎంత కృపా మయుడవు ఎయ్యా ప్రేమ ఝపి నన్ను బ్రతి కించినవయ్యా ఎంత కృపా మయుడవు ఎసయ్యా ప్రేమ ఝపి నన్ను బ్రతి కించినవయ్యా నలిగితేసారి నలిగితేసారి నా కై ప్రాణముని చీ నా కై ప్రాణముని చీ ఎంత కృపా మయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా కన్న తల్లిదండ్రులు నన్ను మరచినను ఈ లోకమే నన్ను వెళ్ళి కన్న తల్లిదండ్రులు నన్ను మరచినను లోకము నన్ను వెళ్ళివేసినా మరువలేదు నన్ను వీడువలేదు మరువలేదు నన్ను వీడువలేదు ప్రేమతో పిల్లచిననాదుడవు ప్రేమతో పిల్లచిననాదుడవు ప్రేమతో పిల్లచిననాదుడవు ప్రేమతో పిలచిన నాదుడవు ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా బండ లాంటిది నాదు మొండి హృదయం ఎండి పోయినాదు పాప జీవితం బండా లాంటిది నాదు హృదయం ఎండి పోయినాదు పాప జీవితం మాచితీవి నిసాస్యముగా మాచితీవి నిగ ఇచ్చి నాము మెత్తనైనా కొత్త హృదయం ఇచ్చి నావు మెత్తనైనా కొత్త హృదయం ఎంత కృపడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతికించి నవయ్యా నలుగీతీవిసారి నా నలిగితీసీవి నా కై నా మునెచై ప్రాణ ముచితీవీ ఎంత కృప మయుడవు ఎసయ్యా ప్రేమ చుపీ నన్ను ప్రతి కించినవయ్యా ప్రేమ చుపీ నన్ను ప్రతి కించినవయ్యా హ స్తోత్రం ప్రభావా పరిశుద్ధిలా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవా మహిమ స్వరూప ఎక్కుతండి కృపామయడానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారైన దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవా కృపా మైడానికే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఇక దేనికి ప్రభావ ఇక మీకు నూతనమైన కృపను మాకు అనుబంధించినారు ప్రభావ నీకు వంద ప్రభావ నైనా మీకు సైన్యలో కడిపే భాగ్యాన్ని మీరు మాకు అలగిరించినారు ప్రభా తండ్రి ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభాయన మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారు అయినా గొప్ప మీకు మరణ భూస్థాపన పునరుద్ధారా ప్రభా మమ్మల్ని అబ్రహాం సంతాన్ గా అబ్రహాం చేపడిన వాగ్దానం అందించిన మా జీవితంలో ప్రభావతి నెరవేర్చిందిగా నీకు అన్నారు ప్రభా దేవుని ఇజ్రాయల్ గా ఆత్మీయ ఇజ్రాయల్ గా మమ్మల్ని మార్చుకున్నారు నైనా అంతరంగ యూతులుగా మార్చుకున్నారు ప్రభా ఆ రీతిగా ప్రభా దత్త పుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు నీకు వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నారైనా పరశుధాత్మ అభిషేకాన్ని మాకు ఆత్మ ఫలాలు మాకు అనుగరించి మీ బిడ్డలుగా తయారు చేసుకున్నారనైనా నీకు వర్ణాలు ప్రభావ ఉదయకాల సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని మీద ధ్యానిస్తు ప్రభావ నేను సుఖించటప్పుడు ఆరాధించుకువ మీకు సరి చేసిన మీరే మాతో మాట్లాడడం ప్రభావ మా జీతాలు సరి చేయని ప్రభావ మీ వాక్యంలోని సత్యాన్ని మా ఆత్మీయ నేతలు ఇప్పడం ప్రభావ వాక్యం మీరు మా అతను మాట్లాడడం ప్రభావ మీ వాక్యం మేము స్వీకరించాలా అది మా జీవితంలో అమరపరచుకోవాలా ప్రభావ కానీ అనుభవపూర్వకంగా అనేకులు ప్రకటించాలా ప్రభావ అలాంటి శివ జీతం నడిపించడం ప్రాదిష్టమైన యుగ సమాప్తి ఉంటున్నాం ప్రభావ ఆయన ఎంతో భయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ మా విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలా ఆ కలవరిశ్రెల్ మీరు చూపిన ప్రేమను మేము మర్చిపోకుండా ప్రభావ వరకు ప్రభావ మీ ప్రేమల మీద ఉండాలా అనేకులు ప్రభావ శివ దగ్గరికి నడిపించాలా రక్షణ మార్గలకు నడిపించాలా ప్రభావ నైన్యూ సేవ జీవితం అందరూ నడిపించడం ప్రార్థిష్టమైన గ్రూపులలో ప్రతి బ్రదర్స్ మీరు అందరూ దీవించండి ఆశీర్దించమని ప్రాథిస్తమైన మన జీవితంలో ప్రవాల్సిన అద్భుతాలు ఆశీర్క మీరు జరిగించమని ప్రతి అవసరం మీ మహిమలో తీర్చమని ప్రార్థిష్టమైన వాళ్ళ కుటుంబాల పిల్లలు మీరు పోషించండి ప్రభావ మీ కాపుదాలు అనుగ్రహరించండి మీ కంచి వేయడం వాళ్ళ స్టడీస్ లో ప్రభావ వాళ్ళ ఉద్యోగస్తుల స్థలంలో ప్రతి దాంట్లో ప్రభావ వాళ్ళకి విజయం అనుగరించడం గొప్ప దైవానికి స్తోత్రమైన మీరు గొప్ప విజయం అనుగ్రహించండి ప్రభావ ప్రతి ఆటంకాలను కొట్టి మేము ఇంకా ఎంతమంది అయితే రాలేదు ప్రభావ వాళ్ళ కుటుంబాలు కూడా మీ జ్ఞాపకం చేసుకున్న ప్రభావాలు బలపరచండి స్థిరపరచండి మనం ప్రార్థిస్తాం వాళ్ళ జీవితంలో రావసిన మేలు తెచ్చిన స్వస్థత గురించి మనం ప్రార్థిస్తాం చివరి వరకు ప్రభావ మీ రక్షణ ప్రణాళికలు ఉంది సహాయపడండి నా ఒక వైరస్ బాధితుడి నుంచి ప్రార్థిస్తాం దేవుపత్రికాని ప్రభావ స్వస్థపర్చని ప్రభా ఆయన ఇసు ప్రభావ తల్లి ఎంతో భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభా ఇంకా మా మధ్య ఉగ్రత ఉంది మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఆయన ఇసు ప్రభా దేవా నీకు అన్నారు ఈ ఉగ్రత ప్రభావ నా ఎస్సు ప్రభావ ఎంతకాలం ఉంటుందో ప్రభానం మాకు తెలియదని కానీ మేము మనకు ప్రభావ జాగ్రత్తగా మీరు జీవించాలా అనేకలు ప్రభు విభ్రతలో పాడుకున్న ప్రభుత్వం అందరూ చెందుతో మీరు నడిపించాలా ప్రభావ అంటే సేవజీతలకు మేము నడిపించిన గొప్ప దేవ ఎస్ ప్రభాన ఓ ప్రభావ సేవ జీవితంలో మమ్మల్ని ముందు నడిపించుకు ప్రార్థిస్తాన పట్టిన ఆటంకాలను కొట్టివెళ్ళు ప్రభావ నూతన అభిషేకంగా కనుగోించి ప్రభావ పరిశుద్ధ తల్లి సర్వలోకానికి కనిపించమన్నారు శిష్యులు చేయమన్నారు ప్రభా అయితే మేము అనేక శిష్యులుగా చేయాలా అదేకులు ప్రభావం నడిపించాలా ప్రభావ అలాంటి సేవాజీతం నడిపించడం అంత ఆదిష్టమైన మీ రాకడ పర్యంతరం ప్రభా మేము ప్రభా మీకు చెప్పిన పని ప్రభావ చివరి వరకు ప్రభావం కొనసాగించుకోవాలా ప్రభా మీ ముందుకు సాగిపోవాలి సమస్తం ప్రభా మీకు మీరు సమర్పించుకో మీరు చెప్పించాలని సహాయపడండి నా దేవ నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన నాకు పాత్రలు కాడిన మీకంటే ఎక్కువ మీ లోపలే దేన్ని ప్రేమించదు ప్రభావ అది మాకు దూరం అను కాక ప్రభావ నిన్ను వాక్యాన్ని పట్టుకొని మీకు చెప్పిన మాట మేము నెరవేర్చించుకోవాలి ఎవరి శివును ఎత్తుకొని మేము మోసుకొని పోవాలా ప్రభావ ఓ దేవ శ్రమల కాలంలో ఎంతో భారంతో కూడా పరిచర్య ప్రభావ ఓ ప్రభావ ఇంక మార్గంలోకి ఇంకో ఇంక పోవాల కొనసాగించుకోవాలి సేవ జీవితాన్ని ప్రభావ చివరి వరకు మీ కొరకు అయినా అలాంటి విశ్వాసమైన జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించే ఆదిష్టమైన ఆయన ఇసు ప్రభావితేనాలు ప్రభావ ఎత్తబడే వాక్యం మీరు ఫలింపజయని ప్రభావ వాక్యం మీరు మాత్రం మాట్లాడాలి ప్రభావ రానిపోతే నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టి వెళ్లి ప్రభావ ప్రతి సంఘాలను ప్రభావితను మీరు నడిపించండి అబద్ధ బోధ నుంచి మతపరమైన జీతం తినిపించారు ప్రభావ సంపూర్ణంగా మీ సత్యం పట్టుకొని ప్రభు జీవించే ప్రభావ ఇచ్చండి ప్రతి ఒక్క సేవకులు ప్రభు మా దేశం కెళ్ళి లేవనెత్తమని ప్రార్థిస్తాం ఎంతో మంది సేవకుల చనిపోతున్నారు ప్రభావ ఆయన ఎంతో ప్రభావ కోత పనివారు కుదుకున్నారు ప్రభా ఆయన పనివారిని దయచేమని ప్రార్థిస్తాం గొప్ప గొప్ప సేవకు మా దేశం కెళ్ళి ప్రభావ ప్రేరేపించమని ప్రార్థిస్తాం లేవని ఎత్తుమని ప్రతి బిడో ప్రభా గంభీరమైన సేవ చేయాలి యుగ సమాప్తిలో ప్రభావ గొప్ప ఉద్యమం రావాలి ప్రతి సంఘముల నుంచి ప్రభావ అలాంటి సేవా నడిపించి మీ ఆకులు మనందరూ సిద్ధపరచుకోమని ఓ ప్రభావ జరగంట్లో ప్రభావ మీ ఆధిపత్యం నుంచి నడిపించి ప్రతి ప్రార్థనలకు విజయం అనుకరించి మీ ఆకు మనం సిద్ధపరచుకోమని త్వరలో రాన్నేసు క్రీస్తు పరిశుద్ధి ప్రార్థన చేద్దాం దేవుని వాక్యం ధ్యాన మనం చిన్నగా ప్రార్థన చేద్దాం సౌత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్న తెలుగు దేవ తండి తండ్రి కృపనికి నా ప్రభా ఈ దినమంతా మీరే సహాయకులు నడిపించండి పనులు ప్రభావం ధ్యాని అభిషేకం మాకు అనుగ్రహించండి వాక్యం సత్యాన్ని గ్రహించలేదన ప్రభావ ఆత్మీయ నేత దిపోయా మీరే వాక్యం ద్వారా మాత్రం సరిజైన ప్రభావ మీ వాక్యం ప్రభావ సరగా జీవించలేదన అర్థం చేసుకుని పాటించలాగినా ప్రకటించలాగినా ప్రభా మీరే మాకు సహాయకరి యేసు క్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తాం తల్లి ఆ మీన్ యహన్ యహన్స్ వార్త పదో అధ్యాయము యహన్స్ వార్త పదో అధ్యాయము ఏడో వచ్చినము కాబట్టి యేసు మరలా వారిపై ఇట్ల నేను గొర్రెలు పోవ ద్వారము నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారి ఉన్నారు గొర్రెలు వారి స్వరం వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోచు బయటికి వచ్చి చును చూడండి యేసుప్రభు ఇక విషయాన్ని మనకు జ్ఞాపనం చేస్తున్నాడు ఇక మత యొక్క యహోత్సవత పదార్థము ఇది ఏసుప్రభు సేవ జీవితము నిజమైన కాపరి ఏ రీతిగా ఉంటాడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ చూడండి ఆయన ఆయన నిజమైన కాపరి కదా ఆయన గొర్రెలకు మంచి కాపరి అని చెప్పిన వారు ప్రభు కాబట్టి ఆయన నమ్ముకున్న మనము మంచి కాపరిలాగా ఉండాలా అనే విషయము చెప్తున్నాడు దానికి ముందు ఆయన ఏం చెప్తున్నా అంటే ఒక ఒక విధానం చూపిస్తున్నాడు దేవుని సేవకుడు దేవుని కాపరి ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఏ రీతిగా ఉండాలా వాళ్ళు ఏ రీతి వాళ్ళ గొర్రెలను కాయాలా అనే ఒక విషయం ఇక్కడ చెప్తున్నాడు చూడండి అంటే దానికి ముందు మనం చూసినప్పుడు ఇక ఆయన చెప్తున్నాడు అక్కడ నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారే ఉన్నారు కాబట్టి గొర్రెలు వారి స్వరం వెళ్ళరు కాబట్టి చూడండి దేవునికి స్వరము దేవుని విడలే వింటారు అని వాకింగ్ చెప్తుంది కాబట్టి నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పింది కాబట్టి ఆయన స్వరము మనం వింటున్నాం ఎంతో కాలం నుంచి ఆయన యొక్క స్వరం కాబట్టి దేవుడు మనకు ఒక కాపరిగా చేసి నేను గొర్రెలకు మంచి కాపరి కాబట్టి మనం కూడా కాపరలాగనే ఉంటాం కాబట్టి ఆయన సేవా జీవితంలో ఏ రీతికి ఉన్నది అనే విషయాలు మనం అక్కడ చూస్తున్నాం మనం అక్కడ చూడండి కాబట్టి ఏసు జీవిత విధానం చూస్తున్నప్పుడు ఆయన ఈ లోకంలో ఒక ఒక మనుషు కుమారుని లోకానికి ఇచ్చింది ఆయన దేవుడయ్యుండి ఒక మనుషు కుమారునిగా ఒక చర్రం వేసుకుని లోకానికి రావాల్సి వచ్చింది అయినా గాని ఆయన కృపాసత్య సంపూడుగా మన మధ్య నివచించింది కాబట్టి ఆ వాక్యమే శరీరధారే వచ్చిందంటే ఏసు వాక్యం కాబట్టి దేవుడే వాక్యం కాబట్టి ఆ వాక్యము ఏమైందంట శరీరధారిగా మన మధ్యకి వచ్చింది ఎందుకు వచ్చింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏసు దేవుని ఒక బిడ్డలు చూడండి ఎవరో ఒక వ్యక్తిని దేవుడు పంపిస్తే ఈయన మనుషుడు కదా ఈయన మనుషుడు కదా ఎందుకు ఈయన ఆ రీతిగా చెప్తే మేము వినాలనా అని ప్రశ్నలు వస్తా ఉంటాయి కాబట్టి సర్వశక్తి దేవుడే ఒక రూపం ధరించాల్సి వచ్చింది లోకలు అని లోకానికి వచ్చిండు ఆయన పుట్టిండు కాబట్టి మూడు నా ఆయన సేవ చేసిండు చేసిన తర్వాత ఎన్నో విషయాలు చూపించిండు ఆయన దేవుడేండి కూడా ఆయన బాప్సి పొందిండు పర్షుదాత్మ పొందుకున్నాడు సేవ కూడా ఆరంభించాడు అంటే ఏసు దేవుడే వచ్చి ఆ ఒక దేవుని ఆయన బిడలు ఏ రీతిగా జీవించాలా అనే విషయాలు ఆయనే వచ్చి డైరెక్ట్ గా మనకి ఇక విషయాలు చూపిస్తాడు కాబట్టి ఆ విధానాలు మనం అటెండ్ చేసుకున్నప్పుడు క్రీస్తుని పోలి నడుచుకుని చెప్పినప్పుడు ఆయన ఎట్లా పోలి నడుచుకున్నాడు ఆయన తండ్రి చిత్తాన్ని ఎట్లా నెరవేర్చిండు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అనే పాయింట్ మనం అర్థం చేసుకోవాలన్నా కాబట్టి తండ్రి చిత్తం ఏంది నువ్వు ఎందుకొరకు పంపబడ్డం ఈ లోకంలో యేసు ప్రభు ఎందుకు ఈ లోకాన్ని పంపబడిండు అనే విషయాలు మనం ధ్యానిస్తున్నాం కాబట్టి చూడండి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మనకి చూపించున్నాయన ఎన్నో విషయాలు చెప్పిండు మనకు ఆయన ఆయన జీవిత విధానంలో ఏ రీతిగా సేవ చేసిండు ఏ రీతిగా రోగులను బాగు చేసిండు కాబట్టి ఎన్నెన్నో విషయాలు ఉపమాన రీతిగా ప్రభు మనకు చెప్పింది కానీ ఆయన ఒక కాపర్ లాగా మనం చూస్తాం అక్కడ నేనే ద్వారంలో అంటే నేనే మార్గం అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎదుక రాలేదన్నాడు కాబట్టి ఆయనే తండ్రి అయ్యుంది ఏ రీతిగా పోతుంది అనేది ఒక విధానం మనకు చూపించిండు మనకు ఒక ప్రమాణం లాగా ఆయన ఈ లోకంలోకి వచ్చిండు తన ప్రాణాన్ని త్యాగం చేసిండు మనుషులందరి కొరకు ఆయన మరణించి ఆయన రక్షణ కలిగినట్టుగా పుట్టే వాళ్ళకి పుట్టుకోవాళ్ళకి రాబోతరానికి సమస్తానికి ఆయన మరణించి ఆ మరణములు స్వీకరిస్తే ఆయన రక్తాన్ని మీరు స్వీకరిస్తే ఆయన యేసు ప్రభే దేవుడిని దేవుని పిల్లలవు అధికారం అనుగరించబడినని చూస్తాం మనం జోహో శవార్త మొదటి అధ్యాయంలో ఆ నామంందు ఎవరైతే విశ్వాసం పెడతారో ఏసుక్రీస్తు నామందు వాళ్ళంతా దేవుని బిడలవుతారంట ఆ అధికారం ఇచ్చినట్ట ప్రభు మనకి కాబట్టి ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు అన్ని విషయాలు ప్రభు మాతో మాట్లాడింది కదా ఎన్నెన్నో విషయాలు మాట్లాడి మనతోటి కానీ ఒక విషయం నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఏమనిపిస్తుంటే యేసు ప్రభు ఒక ఎక్కడ చూస్తాం మనం మత విహంసార్తలు చూస్తాం ఆయన మరణించి ఇక ఆయన మరణిస్తాడు ఇక అంటే ఆయన టైం దగ్గర పడిపోయింది అన్నట్టు ఆ టైంలో యేసు ఎన్నెన్నో విషయాలు శిష్యులతో చెప్తా ఉంటారు చెప్తున్నప్పుడు వాళ్ళంతా వీళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు కానీ ఆయన గ్రహించగలినాయి అది గ్రహించి నేను ఇంకా అనేకమైన సానుభూతులు మీకు చెప్పాలనుకుంటున్నా గానీ ఇప్పుడు మీరు దుఃఖంలో ఉన్నారు కాబట్టి ఆదరణకర్త మీదకి వచ్చినప్పుడు సమస్తం మీకు అనుగ్రహించబడు అని ప్రభు చెప్పింది అంటే నేనే ఆత్మరూపంగా వస్తాను అప్పుడు మీకు అవన్నీ జ్ఞాపకం చేస్తానప్పుడు ఎందుకంటే యేసు ప్రభు ఇంతకాలం మాతో పాటు ఉన్నాడు ఇప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పి చాలా వేదనలో ఉన్నారు అంతే కదా ఇప్పుడు మనం మన మన సాహసంలో ఎంతమంది ఉంటారు కదా మనంతా ఒకసారి ఉన్నప్పుడు ఒకసారి అవ కనిపించే మనం ఎట్లా ఉంటుంది మనకి ఎంతో బాధ అనిపిస్తుంది కదా ఇంత ఇంతకాలం మనతో పాటు ఉన్నవాళ్ళు ఒక్కసారిగా మనతో పాటు విడిపోతే మనతో పాటు మనకు కనిపించకుండా పోతే మనకి ఎంత బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది కదా కానీ ఆయన ఆయన చెప్పిన కదా అంతకాలం వరకు శిష్యులు ఏసుప్రభుతో పాటు జీవి నడిచిండ్రు ఆయన ఎన్నో అర్థతలు కానీ ఏసుప్రభు అంటే నేను వెనంటే మీ ప్రయోజనకరం అంటాడు అక్కడ కాబట్టి నేను వెళ్ళకపోతే ఆదరణ కర్త మీ దగ్గరకు కాబట్టి ఒక లేయర్స్ లాగా చూడండి ఆయన సేవ జీవితం ఎట్లా ఆరంభించండి ఎట్లా ముగించబోతుంది కాబట్టి మన జీవితాల విధానం కూడా ఆ రీతిగా ఉండాలా రీతిని పోలి నడుచుకుంటాం అంటే అదే విధానం కాబట్టి మనం కూడా ఈ లోకానికి పంపబడ్డం అది ఎక్కడ చూస్తాం మనం ఎప్పలాసిన పత్రిక మనం వాక్యం కాబట్టి అది ఆత్మీయంగా బతి దేవుని సేవకుడు ఆ రీతిగానే ఉండాలా జీవించాలా అనే విషయం మన ప్రభు జ్ఞాపం చేస్తాడు కాబట్టి ఇక్కడ ద్వారా నేనే అన్నా నా ద్వారా నా స్వరం వింటే అన్నారు కాబట్టి అవి ఎప్పుడు కూడా నన్ను ఎంబడిస్తాను కాబట్టి ఆయన స్వరము ఏంది అన్నప్పుడు అని చెప్పే ప్రతి మాట ఆయన స్వరం కాబట్టి చూడండి ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే నా గొర్రెలు నా స్వరం వింటాను అన్నప్పుడు కాబట్టి మరి మిగతాయి నా గొర్రెలు కాకపోతే నా స్వరం వినమన్నట్టే కదా కాబట్టి మనం ఆయన గొర్రె మన గొర్రెలము ఆయన మనకు కాపరి అన్నప్పుడు మనం చేసుకున్నప్పుడు మనం ఆయన స్వరం వినాలా ఆయన స్వరం విని మనం దాన్ని స్వీకరించాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు అయితే యోహన్సు వార్తలో ఆ విధానాలు మనం చూస్తున్నప్పుడు మనకి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా ఆయన ఈ లోకానికి పంపబడినప్పుడు ఆయన చెప్పిన ప్రతి పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్తించి అక్కడ చిత్తాన్ని ఎంతగా సంపూర్ణంగా నిర్వర్తించి మన ప్రభు ఈ లోకంలో ఒక కుమారుడుగా జన్మించినప్పుడు ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నిర్వర్తించి ప్రభు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయకు తొలగించమన్నాడు ఆయనను నా చిత్త కాదు నీ చిత్తమే చిద్దించింది కాని అన్నాడు ఆయన చూడండి అంతగా మరణ వేదన ఆయనకి ఆ విశ్వగతో ఆయన ప్రార్థించేటప్పుడు ఆయనకు లోక పాపం ఒకటేసారి ఆ భారం అంతా ఆయన మీద పడుతున్నప్పుడు పడబోతున్నప్పుడు ఆయన ఎంతగా వేదన పొందింటాడు ఆయన ప్రార్థిస్తుంటే ఆ కన్నీటి ఆ ఆ బొట్లు అంటే కన్నీరు రక్తపు బిందువు వలే రక్తం అని చూస్తాం అక్కడ అంతగా అది ఆ శ్రమ అనేది అంతగా ఆయన దాన్ని చూసింది ఆ రీతిగా రుచి చూచింది ఆయన ఆ రీతిగా అయినా గానీ ఇది నేను భరించలేను అన్న అంటే చూడండి ఒక బలహీతం అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా కానీ అక్కడ నుంచి ఆయన ఒక దశలో శరీరంగా ఉన్నాడు ఒక దశలో ఎందుకంటే మానవ రూపం ధరించి శరీర బలహీతలు కూడా ఉంటాయి కొన్ని కానీ ఆయన శరీరంలో ఉన్న కానీ దైవత్వం కలిగిన వాడు సర్వశక్తి గలవాడు ఒక దశలో ఆయన నిద్రపోతున్నాడు ఓడలో కాబట్టి శరీర నియమం అది అవసరం అన్నట్టు కాబట్టి ఆయన నిద్రపోతున్న వేసినా గానీ ఆత్మలో చేసుకున్నప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఇస్రాయెల్ని కాపాడు వాడు కొనుక్కడు నిద్రపోతే ఆయన నిద్రపోయిందంటే అది ఎట్లా అర్థం చేసుకుంటాం అన్నమాక కాబట్టి మనం ఏ రీతిగా అన్నప్పుడు ఆయన జీవితము ఆ వ్యస్తమైన తోటలో ఉన్నప్పుడు తల్లి సాధ్యమైతే ఈ దీన్ని నా అభ్యర్థి తొలగించమన్నట్టు అయినా కానీ చిత్తమే అన్నట్టు అంటే అట్లా మనం ప్రార్థించగలమా ఈ లోకంలో ఎంతో ఇప్పుడు కాయటం అంటే అంత ఈజీ కాదన్నట్టు గొర్రెలకు కాపరంటే చాలా ప్రయాసంతో ఎంతో ప్రయాసం అంటే గొర్రెలు పరిగెత్తా ఉంటాయి కొన్ని అటు కొన్ని ఇటు పోతుంటాయి వాటి అన్నిటిని జాగ్రత్తగా జమ చేసుకుని వాటి చెదిరిపోకుండా గొర్రెలు జాగ్రత్తగా నీ మైండ్ నీకు ఆ విధానము నీ యొక్క విధానం అంతా ఉండాలి కదండి ఒక గొర్రె తగ్గిపోయినా కానీ బాధ అనిపిస్తారు కదా మన ప్రభు జ్ఞాపం చేస్తుంది కాబట్టి కాపరి అనేవాడు ఎట్లా ఉండాలనేసి ఇక్కడ విషయాలు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు ఆ రీతిగా ఉండదు వదిలి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి మన ఆత్మీయ మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా వాటి మన ప్రాణాన్ని పెట్టాలనింటి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అంటే మనం ఇక్కడ ఎక్కడ చూస్తాం మన యోహను మొదటి వ్యూహాన్ పత్రికలు ఆ విషయం చూస్తే నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది నాకు అక్కడ చూడండి మొదటి వ్యూహను ఫస్ట్ జాన్ ఫోర్త్ చాప్టర్ లో ఇక్కడ ఉంది మనకి ఇక్కడ వాకింగ్ ఒకటి పదిహేను వచ్చినందు తన మన తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు కాబట్టి సహోదరులు అన్నప్పుడు మన అంతా మన ప్రభుత్వ సహోదరులమే కదా కాబట్టి ఎప్పుడు కూడా మనం ద్వేషించి ఎందుకంటే ఆయన అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది కదా మనమంతా ఆయన గొర్రెలు ఆయన బిడ్డలు మనమంతా కాబట్టి మనంతా సహోదరులము అన్నట్టు తండ్రి ఒక్కడే కదా ఆయనే మన తండ్రి కాబట్టి తన సహోదరుని ద్వేషించి నరహంతకుడు అంటూ దేశించడం అంటే నిజంగా చూడండి అక్కడ నరహత జీవికి చేస్తున్నారు అని చెప్పిండు మీ యొక్క సహోదరుని ద్వేషించినా నువ్వు నారణత్యం చేసినట్టే చూడండి ఆత్మీయంగా ఎట్లా అర్థం కానీ ఎట్లా ఎవరు కూడా అర్థం చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ద్వేషం వస్తా ఉంటాయి మనుషులు చూస్తుంటే కర్రీలు చూస్తున్నారు మన ద్వేషం రావడం ద్వేషం వేళ మన ద్వేషం పుట్టిందంటే ఖచ్చితంగా నారణత్యూ ఉంటాడు నీ ప్రకారం అందుకే మనం ఆత్మీయ జీవితంగా చాలా జాగ్రత్తగా మనం ప్రభుత్వానికి జీవించాలని దృష్టి అంటారమ్మా ఎలాంటి ద్వేషం రావట్లేదు ప్రతిక్షణం ఆయన ప్రేమలో ఉండాలా అప్పుడే మనం గొర్రెల కాయగలం గొర్రెలు పోతా ఉంటే మనకి ఒకసారి కోపం వస్తుంది గొర్రెలు అడిపోతుంటే అడిగిపోతుంటే ఒకసారి అవి కొన్ని పరిగెత్తే వాటి వైసీపీ టీవీ ఇంకో దిక్కడ పరిగెత్తా కాబట్టి కాపర్ అనే అన్నిటిని జమ చేసుకోవాలా కాపరి ముందు నటిస్తూ ఉండాల మంచి మార్గంలో మంచి క్రోల్స్తూ కాబట్టి ప్రభు ఈ లోకల్లో మంచి కాపర్ లాగా ఆయన సేవ జీతం ఎట్లా దాన్ని ఫుల్ఫిల్ చేసిన విషయం అక్కడ యోహన్స్ ధ్యానించాలని మనకి వాకి తెలుసు కానీ నిజమైన కాపరి ఎట్లా ఉండాలా ఆయన ఈ లోకంలో నిజంగా కాపరలాగా వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా ఏ రీతిగా ఏ రీతిగా ఉండాలనే విషయం అక్కడ ఆయన చెప్తున్నాడు అయితే ఏసు కూడా ఆయన నిజమైన కాపరిగా ఉన్నప్పుడు ఆయన గొర్రెలు ఎట్లా వింటాయి అంటే ఉన్నప్పుడు చూస్తా అక్కడ కాబట్టి యేసు ప్రభు ఏం చూస్తున్నామంటే పదిహేను వచ్చిన యో మొదటి యోహోను మూడో అధ్యయనం పదిహేను వచ్చినా ఏం చెప్తున్నా మన సహోదరుల నిమిత్తం ఉంది అక్కడ మన సహోదరుల నిమిత్తము తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుడు ఏదో నిత్య జీవిడ కాబట్టి ఇక్కడ పదహారు వచ్చింటుంది ఆయన మన నిమిత్తం తన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కాబట్టి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాను అనే విషయం ఒక జ్ఞాపకం చేస్తాను తర్వాత గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుని ఉన్నాం అంటే ప్రాణం పెట్టమంటే ప్రేమ సాధ్యం ఉన్నట్టు ఆయన ఎందుకు మన కోసం ప్రాణం పెట్టినంటే ఆయన ప్రేమ ఎందుకంటే ఎవరు కూడా నశించిపోద్దు ఆయన ఆయనకు ప్రేమ అన్నట్టు కాబట్టి ఆ ప్రేమ నుంచి మనం ఎప్పుడు కూడా తొలగిపోవచ్చు ఏందేమిస్తామంటే ఆయన వాక్యను ఆయన ఆజ్ఞను పాటించడమే ప్రేమ దానికి మించింది లేదు అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ కనుక ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకున్నాం చూడండి మనము కూడా చూడలేదు మనము కూడా అంటే సెకండ్ విధానం అంటే కాపరిగా ఆయన ఏ విధంగా ఆయన జీవితాన్ని త్యాగం చేసినారు ఆయన ఒక సేవకుని లాగానే వచ్చినారు అక్కడ అంటే ఒక దేవుడై ఉండి ఒక సేవకుడు దేవుని సేవ ఎట్లా చేయాలా తండ్రిని ఎట్లా సంభాషించాలా మాట్లాడాలా ఆయన ఆయన ఒక సేవకుల్లా ఉన్నప్పుడు తండ్రి ఒక చిత్రాన్ని ఎట్లా నెరవేర్చాలా అన్ని విషయాలు ప్రభు ఆయన ఏసు ప్రభు దేవుడు ఏంటి కూడా ఆ విధానం చూపించారు వయసులో ఆయన తల్లిని చూపిస్తా ఉంటుంది అంటే దాని అర్థమైంది నాకు కొంతకాలానికి అది అర్థం కావాలి నేను ఏ రీతిగా ఉంది నేను అర్థం చేసుకోను చూడండి ఆయన కూడా దేవుడిగా ఉండి లోకాన్ని జన్మించడం తల్లి మీద ఆధారపడి ఆధారపడాలా ఏ రీతిగా ఉండాలి అనేది విధానం చూపించింది ఆయన అనుభవం దేవుడే చూపించింది కాబట్టి అన్న అనుమానించేది లేదనట్టు కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా అట్లే ఉండాలా అట్లే ఉండాలా అనే విషయం అక్కడ వ్యాఖ్యలు చేస్తాం చూడండి మనము కూడా సహోదరుల నిమిత్తము మన మన ప్రాణములో గట్ట బద్దులు అయి ఇది నాకు చాలా ఆశ్చర్యకరమైపించింది అంటే మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలా అన్నప్పుడు అది ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం అన్నప్పుడు చూడండి సహోదరుల నిమిత్తం వాళ్ళ కోసం మనం మన ప్రాణంగా త్యాగం చేసుకోవాలా అంటే శాక్రిఫైజ్ చేసుకోవాలా ఇంగ్లీష్ లో కాబట్టి మనం తెలుగులోనే సమర్పించుకోవాలి సంపూర్ణగానికి హీళ్ళు కావాలనే విషయం కాబట్టి చూడండి దేవుని సేవా జీవితంలో ఉన్నప్పుడు నిజంగామైన కాపరిలాగానే ఉన్నాం ప్రతి ఒక్కరు ఆ కాపరి ఎట్లా ఉండాలా అనే విషయం గుర్తుంది కానీ యోగా ఆ కాబట్టి కాపరి కాపరి స్వార్థం చేసుకున్న గొర్రెలు ఎటువైనా పర్లేదు కానీ కాపరి ఎట్లా ఉండాలా ఈ యొక్క గుణగణాలు ఉండాలనే విషయం ఏసుకురాబుట్టు డైరెక్ట్గా చెప్తాం మన ప్రభు ద్వారా నుంచి మాట మనుషులు చెప్పేది కాదు శిష్యులు చెప్పేది కానీ యోహన భక్తులు కూడా ఆయన అంతగా ప్రాణం పెట్టాం మనం కూడా మన సహోదరులకు ప్రాణపెట్టాలంటే పోషల కాలం కానీ పాత నివద్దన కాలం గాని శిష్యులు కూడా అరీతనే కదా ఈ యేసుక్రిస్త నామం కొరకు మనుషులందరూ ప్రభుత్వ ఎంతకు చేరాలా అందరూ రక్షింపబడాలని ఆ నామం కొరకు కూడా త్యాగం చేస్తారు అంటే ఎందుకు అందరూ రక్షణ పొందాలా అందరూ పొందాలని ఆ ప్రయాసంలో ఎంతో మంది వాళ్ళ వాళ్ళ త్యాగం చేసుకోవాలి కొరకు మరణం కాబట్టి ఎందుకు అంత త్యాగం ఎందుకు చేయాలి అన్నప్పుడు ఆయన ఆ రుచి చూసినా బాగుంది ఆయన చెప్పిన విధానాలు రుచి చూపించిన వాళ్ళు అవన్నీ చూపించి ఆయన తరలోకి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు దుఃఖంలో ఉన్నాడు అప్పుడు చెప్తాడు నీకు ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలనుకుంటాను అప్పుడు ఇప్పుడు అవన్నీ మనకు దేవుడు తన ఆత్మ ద్వారా వాళ్ళకి ప్రవచన రూపంగా మనకు అవన్నీ ఉన్నాడు నేను ఆ రీతిలో అర్థం చేస్తా కానీ ఆశ్చర్యకరం ఏంటంటే వ్యవహాలో ఒక భక్తుడు అంటాడు ఎక్కడ చూస్తున్నా మా యోహన్ లాస్ట్ పేజ్ ఆయన చెప్తాడు అక్కడ యోహోను ఏసు ప్రభు చేసిన అద్భుతాలు కాని సూచక్రియలు కానీ అని చెప్పిన మాటలు కాని ఇంకా చాలా ఉన్నాయంట కానీ అవి రాయాలంటే ఈ భూలోకం కూడా సరిపోదంట ఎవరైనా కొలత ఇస్తారా భూలోకాన్ని ఈ భూమి ఎంత మెజర్మెంట్ ఉందో సముద్రం లోతు కనుక్కుంటే అని నాకైతే తెలీదు చాలా మంది కనుక్కున్నారు పర్వతాల ఐట్ ఎంత ఉందో కనుక్కున్నారు కానీ భూమి ఎంత విస్తారం ఉందో నాకు తెలియదు ఎందుకంటే నేను అంతగా చదువుకోలేదు కాబట్టి నాకు తెలియదు ఒకవేళ కొలిసేదేమో నాకు తెలియదు కానీ మన యొక్క మన చిన్న పరంగా అర్థం ఈ భూలోకం అంతా రాసినా గాని అది సరిపోదంట అంటే ఇవి కాదన్నట్టు బైబుల్లో ఇవి కాదు ఇంకా చాలా రేషన్ అన్నట్టు చాలా విషయాలు చెప్పాలని ఇందాక అది ఎట్లా మనకు క్లు మనకి అది ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే వేసుకున్నాం నేను మీతో చెప్పాలనే సంగతి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేదు మీరు దుఃఖాలు ఉన్నారు ఆధారణ కర్త వాటి అనేది మీకు చెప్తాను నా వాటిలోనే తీసుకొని మీకు బోధించాలన్నాడు అంటే పరశుధాత్మ అభిషేకం మనం ఎప్పుడైతే పొందుకున్నప్పుడే అది అవన్నీ ఆ మిగతా ఏమైతే ఉన్నాయో ఆ మర్మముగా వాటి అన్నిటిని ఆత్మరూపంగా మనకు బయలుపరుస్తూ ఉంటుంది అంట అది నాకు అర్థం అది ఆ వాక్యం నాకు చాలా ఆనందం అనిపించింది నాకైతే ఎందుకంటే అందుకే మన బైబుల్లో ఉన్న ప్రతి అంటే అది ఎట్లా అర్థం చేసుకుంటా ఒకవేళ వేరే బయలుపరుస్తామంటే కానీ ఏది బయలుపరచబడినా కానీ ఆయన ఆత్మ ద్వారా బయలుపరచబడతాయి కాబట్టి నువ్వు అర్థం చేసుకునే విధానం నిజంగా నూతన ఆయనకు అభిషేకం మనలో ఉన్నప్పుడు ప్రతిదీ మనం వాక్యం చెప్తుంది ఆత్మీయమైన వాడు అన్నిటిని వివేచించడం కాబట్టి మన ఆత్మస్వరూపులుగా తయారైనప్పుడే ఈ ఆత్మీయమైన జీవితంలో ఎట్లా మనం ముందుకు పోవాలా ఇవి ఎట్లా మనం స్వీకరించాలా అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి యేసు కూడా ఆయన గొర్రెలకు మంచి కాపర్ అన్నప్పుడు ఆయన కూడా ఒక కాపర్లాగా ఒక సేవకులలాగా ఉన్నాడు కదా కాబట్టి చూడండి ఎందుకు ఆయన ఆ రీతికి వచ్చింది అవన్నీ చూపించి పాటించాల మనం అన్నట్టు కాబట్టి నా ఎందుకు విశ్వాసం నేను చేయి వాటికంటే ఎక్కువ అద్భుతాలు చేస్తాను ఎక్కువ చేస్తానట అంటే ఇదని అర్థమేంటి అంటే మన దా దేవుడు చేపిస్తున్నాడు అంత ఆదీశగా అద్భుతాలు ఆశ్చర్యకరాలను అంటే చూడండి అంత ఆధికత ప్రభు మనకు అనుగ్రహించా అంటే కాపరైన ఎట్లా ఉండాలా అలాంటి అలాంటి విధానాలు మన హృదయంలో మనం అట్లా మనం పాటిస్తే అప్పుడే నిజమైన కాపరిలాగా మనం ఉంటామంట కాబట్టి ఇక్కడ యోహోను ఆ సువార్తలో చూస్తున్నప్పుడు పదో అధ్యాయంలో అక్కడ చూస్తున్నాయి అక్కడ చూడండి ఏమున్నక్కడ ఏం చెప్తున్నాక్కడ అవి లోపలికి వస్తే అయితే ఇక్కడ చూడండి పదకొండ వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొడుకు తన ప్రాణము పెట్టును ఖచ్చితంగా పెట్టాలా మంచి కాపరలాగా మనం ఉండాలన్న విషయం అక్కడ చెప్తున్నాడు జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమ తమవి కానందున వచ్చిట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను తోడీలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును చూడండి ఎప్పుడైతే ఈ గొర్రెల పట్ల అంటే దేవుని సేవ అన్నప్పుడు దేవుడు ఎందుకు ఒక సేవకుల్లాగా మనం తయారీసి దేవుడు ఎందుకు ఒక సేవకులక మెట్టాడు ఎందుకు మన శు వార్త ప్రకటిస్తాడు అందుకే యాకో ప్రశ్న పత్రిక మన అంటాడు మీలో ఎవరికి బోధకులుగా ఉండొద్దు అంటాడు ఎందుకంటే బోధించే ఎట్లా ఉండాలంటే సంపూర్ణమైన సత్యనే బోధించాలా దానికి మించి ప్రకటిస్తే మనకు తీక్షణమైన శిక్ష ఉంటుందని చెప్తాడు అక్కడ మూడో అధ్యాయం అనుకుంటా యాకో పత్రికలో మనం చూస్తాం అంటే మీలో బోధకులైన వాళ్ళు మరి ఎక్కువైన శిక్ష పొందుకున్న నిమిత్తం మీరు బోధకులు కాకూడి అంటాడు అంటే నాకు అది ఎట్లా మనం దాన్ని అర్థం చేసుకుంటాం అంటే బోధకులగా అందరూ దేవుని స్వార్థ ప్రకటించాలనే వాక్యం చెప్తుంది కానీ యాకేం చెప్తున్నాడు యాకబేమంటు నా సహోదరులారా బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుకునే నిమిత్తం మీలో అనేకులు బోధకులు కాకుండాడి ఎందుకు అనేకమైన విషయములలో మనం అందరం తప్పిపోతున్నాము ఎవరైనా మాట తప్పని లాంటి వాడు లోపల లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరచుకు శక్తిగల వాడగలు చూడండి కాబట్టి ఎందుకు తప్పిపోతున్నారు అంటే తప్పిపోయినప్పుడే ఖచ్చితంగా శిక్ష వస్తుంది మనం ఎందుకంటే అందుకే బోధకులు కాకుండా అన్నట్టు అంటే చూడండి మన పరిచర్య మన ఆత్మీయ జీవితం మన బోధ అతిథి సత్యులుగా ఉండాల దేవుని బైబుల్ ఆధారాలు తీసుకుని మనం ప్రకటిస్తాం ఏది మనకు ఏది ప్రకటించాం మనం అతిథి అది పరిశీలించి స్వీకరిస్తాం అంత ఈజీగా స్వీకరించం అన్నట్టు ఏదో ఏదో చెప్తున్నారు ఎంతగా అనుబోనాలు అని చెప్తున్నారు కానీ ప్రతి ఒక్కరు వాక్యం మనం వినాల కానీ అది దేవుని మనసి ఇచ్చిందా లేదా అనేది మనం పరిశీలించాలి ఆ బోధ అది వాక్య ప్రకారం పరిశీలించాలి కానీ ఈ రోజు పరిశీలించకుండా ఎటుబట్ట పరిగెత్తి ఉంటుంది మనుషులు కాబట్టి తప్పిపోతున్నారు కాబట్టి నీకు దేవుడు నిన్న మంచి కాపరిగా నిన్ను పెట్టినప్పుడు ఆ గొర్రెలను ఎట్టగాయాల ఆయన ప్రసిద్ధిగా ఉన్నప్పుడు ఆయన ప్రాణాంతానికి మన కోసం త్యాగం కదా చూడండి ఆ గొర్రెలు వచ్చినందుకు ఏం చేస్తా తోడేలు వచ్చినప్పుడు అవి పారిపోతాయి గొర్రెలని చెదరగొట్టినప్పుడు కాపర్ ఏం చేస్తామో తోడేలు వచ్చిన చెప్పి పారిపోతున్నాం అంటే జారుకుంటాడు కానీ గొర్రెల సంగతి ఏం కానీ గొర్రెలు కాసేవాడు తోడేలు ఇస్తున్నావు ఏం చేయాలి తోడేలు జయించాలి కదా తోడేల మీద విజయం పొందాల గొర్రెలు కాపాడాలా నీ బాధ్యత అది కాబట్టి మనం ఇది ఆత్మీయంగా అర్థం చేసినప్పుడు యేసు కూడా ఒక తోడేల చేతిలో మనం ఉన్న ఒక విధంగా చెప్పాలంటే మనం తప్పిపోయిన వారు పాపంలో ఉన్నాం శాపంలో ఉన్నాం శిక్షలో ఉన్నాం మనందరం దుష్టుని బంధకాలతోటి వాడు మనం పీడింపబడుతున్నాం అయినా గానీ ఈ లోకానికి వచ్చి వాటన్నిటి నుంచి ఆయన మరణం ద్వారా వాటన్నిటిని జయించి జీవితకాలం అంతా పాపం నుంచి శాపము నుంచి మరణ భయాల నుంచి వాటన్నిటి నుంచి ఆయన మరణం ద్వారా మాకు విడుదల కల్పించింది కేవలం ఆయన మరణం ద్వారా అంటే ఆయన జీవితం త్యాగం చేసుకున్నట్టు మనం రక్షింపబడ్డాం కాబట్టి మన జీవితాలు కూడా క్రీస్తుకు మాదిరిగా జీవించడం అంటే మన జీవితాలు అట్లా త్యాగం చేసుకోవాలా ఆ రీతిని చేసుకోగల మనం నేను ఒక వాక్యం అని ధ్యానించాం మన చంద్రశేఖర్ గారు చెప్పి తన శిలువను తన ఎత్తుకుని మోసుకోమంట నన్ను నా నామం నిమిత్తం ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో దాన్ని తిరిగి పొందుకుంటా ఉన్నాడు నిత్య జీవం అది పొందుకుంటాడు తర్వాత నిత్య జీవంలో కూడా పొందుకుంటాను అంటే ఆయన కొరకు ఏదైతే మనం పోగొట్టుకుంటామో ఈ లోకంలో ఖచ్చితంగా అది మనం పొందుకుంటామంట నాకంటే మీరు ఎక్కువగా దేనిని ప్రేమించిన పాత్రలు కాదని నా నిమిత్తం తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు తన కోసం తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు తను పోగొట్టుకుంటాడు నా నామం నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకుంటున్నాడు కాబట్టి చూడండి మన శివజీ ఈ వాక్యానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది వాక్యానికి అర్థం చేసుకుంటే కాబట్టి మనం ఎట్లా దీన్ని స్వీకరిస్తాం మనం కాబట్టి మనం మన జీవితాన్ని త్యాగం చేసుకోవాలా మనం ఇంకా సంపూర్ణంగా మన ఆత్మీయ జీవితం మార్పులు చెందాలి ఎందుకంటే మనం ఒక దశ నుంచి ఒక దశకి ఆత్మలో ఎదుగుతూ పోవాలా దేని విషయంలో మనం అనుమానించేది లేనిలేదు ఎందుకంటే మనకు ఆ ఫేతులకు మనం ఇచ్చేసినాం కదా ఆ ఏసు ప్రవైన పునాది మీద మన జీవితాలు కట్టుకోను కాబట్టి మనం చలించము ఇంకా ఎందుకు పునాది స్థిరమైనది పునాది అసలైన పునాది మీద మనం కట్టుకున్నాం కాబట్టి ఇది స్థిరమైన పునాది ఏసు ప్రవే పునాది కాబట్టి ఈ స్థిరమైన పునాది మీద మనం కట్టుకోవాలా ఫస్ట్ పునాది వేసుకోవాలి గోడలు కట్టాలా తర్వాత స్లాబ్ కంప్లీట్ చేసుకోవాలా ఒక ఇంటికి సంబంధించింది ఫిజికల్ గా కానీ స్పిరిచువల్ గా ఎందుకే ఒక దాని కొరకు ఈ లోపంలో తీసుకొచ్చిండో అది మనం ఫుల్ఫిల్ చేసుకోవాలా మన జీవితంలో మన మన కాలం ముగించకపోయింది కాబట్టి దేని విషయంలో మనం భయపడద్దు అనే విషయం మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా అనే విషయం చెప్తాం కాబట్టి గొర్రెల కాపాడి ఏ రీతిగా ఉంటాడు అనే విషయం అంటే తన ప్రాణం దావి దీసం చూస్తాం కదా దావి దీసం మనం గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చేసి ఆ గొర్రెల మీద పడ్డప్పుడు ఏం జరిగింది ఏం చేసినా దావి పరిగెత్తిందా పరిగెత్తలేదు కాబట్టి మనం ఆత్మీయ ఉపమాన రీతిగా అర్థం చేసుకున్నప్పుడు ఆయన సింహాన్ని పట్టుకునేందుకు చీల్చేసి ఎలుగుబోట్లు గుడ్డెలుగు చీల్చి ఆయన ఆ వాటి నోటిలో నుంచి అక్కడ గురే పిల్లలను కాపాడినట్టు మనం చూస్తాం కాదు ప్రకృతి సమయం అర్థం చేసుకోవాలి అదే ఆత్మను కూడా మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఏసు ప్రభు చెప్పే మాట ఇక్కడ ఏం చెప్తుండో కాపరు ఏం చేస్తాడంటే తోడేస్తూ పరిగెత్తిపోతారంట ఒకవేళ అట్లా ఉన్నామా మనం ఈ లోకంలో మనుషులు అని ఆ రీతిగా ఈ లోకంలో ఆ రీతిగా జీవిస్తారా అనేది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలనే విషయం ప్రభు మాట్లాడుతున్నారు చీతగాడు చీతగాడి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చాలా కఠినంగా ఉంటుంది వాక్యం మన జీతకాల ఉన్నామా నిజమైన కాపర్లాగా ఉన్నామా వరుని విడిచిపెట్టేవారులాగా ఉన్నామా వరుల కోసం ప్రాణం పెట్టేవారులాగా ఉన్నమా మన ప్రభు చెప్తున్న గురువుల కోసం ప్రాణం పెట్టాను కానీ యోహన్ భక్తులు చెప్తున్న మన సహోదరుని మనం మన ప్రాణం పెట్టే బద్దలమై వెళ్ళామంటే మరణం అగనంతగా మనం పరిచర్ చేయాలా సేవ చేయాలి ఈ చివరి కాలం చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఈ వైరస్ అనేది ఇంకా తగ్గిపోలేదు చాలా మంది అంత అయిపోయిన అన్ని ట్రాఫిక్ అన్ని ఎప్పటిలాగే ఉంది లాక్డౌన్ ముందు ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అట్లనే ఉంది కానీ ఎవరు తెలియదు అది ఇంకా అది పోలేదని అందులో అంతా నార్మల్ అయిపోయినట్టు కానీ ఎప్పుడు ఉండి ఉండి ఉపద్రవం ఎట్టి వస్తుంది వారు ఎరగని తల్లిలో వారు ఎరు టైంలో ఏ రీతిలో జలప్రాలం వచ్చే అందరు కొట్టుకుని పోయింది అట్టా కొట్టుకుని పోతాయి కానీ ప్రభువు హెచ్చరించేది నా ఉగ్రత ఇంకా మీ మధ్యలోనే ఉండాలి కాబట్టి ఆయన రోషం గల ఇను రోషం గల దేవుడు కాబట్టి మనం కూడా రోషం కలిగి మన ప్రముఖుడికి జీవించాలి యోగంలో ఆత్మీయ జీవితంలో కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి అట్ట మార్చుకోవాలి మన జీవితాన్ని ఎవరు కూడా పరిశుద్ధుడు కాదు కాబట్టి సంపు లవుటకు అన్నాడు పౌరుడు అంత గొప్ప సేవకుడు అన్నాడు సంపు లౌటకు అని కాబట్టి మనం ఎంత కాబట్టి మనం కూడా సంపు సాగిపోవాలి ఒక దశ నుంచి ఒక దశకు స్పిరిచల్లో మనం ఎదుగుతూ పోతూనే ఉండాలి కాబట్టి ఆ రీతికి పోయినప్పుడే మనం నిజమైన కాపరగా ఆయన పోయితేనే కాబట్టి మరి ఎట్లా ఉండాలి అన్నప్పుడు అది చూస్తారా అక్కడ మనంతా పరలోక సంబంధం మనంత పరలోక రాజ్యానికి సంబంధించిన రక్షణ పొందిన ప్రతి ఒక్క పరలోక రాజ్యానికి సంబంధించిన ఎవరు కూడా పర్లోక రాజ్యానికి సంబంధించిన కాదని చెప్పడానికి వీళ్ళకి రక్షణ పొందే కాబట్టి ఏ రీతి పొందాలా ఫిబ్రవరి సార్ పత్తి మూడవ తేదీ వాక్యం చేస్తాను ఇందువలన కాబట్టి మన కింద చెప్పిన వాక్యం అంత ఇందువలన పరలోక సంబంధం సంబంధాన్ని పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా కాబట్టి మనమంతా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వాళ్ళు పాలు పొందిన పరిశుద్ధులు మనం అంతా అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో పరలోక సంబంధులైన వార్త సమానం మనం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన పరిశుద్ధులను ఆయన విషయం చెప్తాడు సహోదరులారా మనం ఒప్పుకునేది దానికి అపోసులను ప్రధాన యాజకులను ఏసు మీద లక్ష్యం ఉంచడం కాబట్టి మన లక్ష్యం అంతా మన ప్రభు మన ప్రధాన యాజకుడు మన ప్రభు ఆయన మీద మన లక్ష్యం ఉంచాలా మనం ఆ పిలుపులో మనం మనం అందరూ ఉన్న వాళ్ళం కదా కాబట్టి మనం లక్ష్యం ఉంచానా తర్వాత ఏం చెప్తుంది అక్కడ ముఖ్యమైన విషయం జ్ఞాపం చేస్తాడు అక్కడ చూడండి ఏ దేవుని ఇల్లు అంతలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తాను నియమించిన వారికి నమ్మకముగా ఉండేను చూడండి యేసు ప్రభు విజి చెప్తుంది ఇక్కడ ఆయన ఆయన మోసే తన ఇల్లంతట్లో నమ్మకం ఉన్నాడు పాతని పథకాలు ప్రొద్ధ నివాదానికి వచ్చేటప్పుడు అది ఆత్మీయంగా ఎట్లా నెరవేడుతుంది మన ప్రభు ఈ లోకానికి ఆయన తండ్రి ఇంటి అంతటి మీద నమ్మకం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు వేసు ప్రభే కదా తండ్రి ఆయన ఆయన పాత నిబంధన కాలంలో తండ్రి లాగా ఉన్నాడు నిబంధన కాలంలోనూ ఆయన మరణించాలి కాబట్టి రక్తం దించి చిందించకపోతే పాపక్షేమాపణ లేదు కాబట్టి తండ్రి కుమారుడు రూపకం ఒక ఒక సూచన మనకు ఇచ్చిండు అక్కడ కుమారుడు రూపకంగా జన్మించినాడు ఈ రూపంలో జీవించింది ఆయన సేవ ఎట్లా చేయాలి ఏ రీతిగా ఆయన బిడలు ఎన్నో విషయాలు మనకు చూపించాడు తర్వాత ఆయన పరలోకరాజ్యం పోయి ఇప్పుడు ఆత్మ రూపకంగా అవి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అనే విషయాన్ని ఇప్పుడు మనతో ఆత్మరూపం ఉండి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి పరుశుధాత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి ఈ వాక్యాలు కాబట్టి ఆయన ఎట్లా నమ్మకం మనం కూడా నమ్మకంగా ఉండాలంట కాబట్టి అలాంటి నమ్మకమైన జీవితంలో మనం ముందుకు పోవాలి మంచి గృహ నిర్వాహకులు మనం ఉండాలా అనే విషయం మనకు దేవుడు జ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి కొన్ని రక్షణ పత్రిక ఉంటుంది దేవుని స్వార్థ సేవకులు మర్మముల విషయంలో మంచి గృహ నిర్వహణ లాగా దేవుడు పెట్టండి మనకు కాబట్టి పత్తిది మనకు బయలుపరచాల్సిన వాళ్ళ ప్రభు కాబట్టి మనం గుర్రెలకు మంచి కాపర్ లాగా ఉండాలి చాలా కానీ యోహన్ స్వార్థ పర్వదిన చాలా విషయాలు ఉంటాయి అక్కడ కొన్ని చాలా కఠినంగా ఉంటాయి అక్కడ అది కఠినంగా కాదు చాలా మంది అనుకుంటారు కఠినంగా ఇది కఠినమైన మాట యోహన్ స్వార్థ ఆరోగ్యం చూస్తాం విశుప్రవ ఆరోగ్యం చాలా ముఖ్యమైన వాక్యం ఆరోగ్యంలో ఇది కఠినమైన మాట ఎవడు దీన్ని అన్నప్పుడు చూడండి ఆయన చెప్పే మాటలు కఠినంగా లేదు అక్కడ నుంచి ఎంతో మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ బంద్ చేసిందంత ఇది కఠినంగా ఉంది మాట ఎవడు దీన్ని అన్నాడు ఆయన చెప్పే మాట ఆత్మను నేను చెప్పే మాటలు మీరు ఇంకా చరికనే చూస్తారు కానీ ఆత్మలో జీవమై ఉన్నాయన్నట్టు కాబట్టి ఆత్మలో జీవించే ఖచ్చితంగా వాటిని అర్థం చేసుకుని ఉన్నప్పుడే ఆ అనుభవంలోకి మనం పోయినప్పుడే అది ఎంతో కష్టతరం కాదన్నట్టు అక్కడ నుంచి శిష్యులు అందరూ ఉన్నారు శిష్యులు ఆ టైంకి ఆయన చెప్పే మాటకి మీరు అక్షయమైన దాని అక్షయమైన ఆహారం కోసం కష్టపడమనడు క్షయమైన దానికోసం కష్టపడి కూడి అన్నాడు కాబట్టి ఈ లోకమంతా క్షయమైన దానికోసం కష్టపడుతుంది కానీ ఆయన హెచ్చరించింది అక్కడ అక్షయమైన నిత్య జీవం కలుగు ఆహారం కోసం కష్టపడమనడు కాబట్టి అది చెప్పింది ఎన్నెన్నో విషయాలు అక్కడ చెప్పినప్పుడు ఇది కఠినమైన మాట ఇది మేము పాటించుకున్నప్పుడు వాళ్ళు ఎంతో మంది అంత అయిపోయినాక అప్పుడు శిష్యులు ఆ పైన మాత్రమే ఉంటారు అక్కడ చాలా మంది వెళ్ళిపోయింది అప్పుడు వేసుకుడు అంటుడు మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా శిష్యులారా అన్న ప్రయోహాల శివాత ఆరోగ్యం అరవై ఆరో విషయాల నుంచి అరవై ఒకటి నుంచి జరగదు తర్వాత మనం మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారన్నప్పుడు అని అంటాడు పేతనంట ప్రవ్వా నీవెక్కడికి వెళ్ళగలం ప్రవ్వ మేము ఇష్టం ఎక్కడికి వెళ్ళగలం నువ్వే నిత్య జీవం గల దేవుడు ప్రవ్వా అని అంటాడు చూడండి అంటే మనం ఎక్కడికి విడిచిపెట్టిపోయే లేదు మన ప్రభు మాట కఠిన ముందు అది ఆత్మీయమైంది మన ఆత్మలో తయారైతే అది కఠినంగా ఉండదు మనం ఇంకా శారీరకంగానే ఉంటేనే అది కఠినంగా కనిపిస్తుంటాం వాక్యం పాటించాలంటే చాలా మంది పాటించలే స్థితిలో ఉంటారు కదా ఎందుకంటే అది శరీరం శరీరంలో ఉన్నవాడు అవి పాటించలేడు అనట్టు నువ్వు మారినప్పుడే అవి ఆత్మ అనుభవం చేతనే అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ ఆ లెవెల్ కి ఆత్మీయ స్పిరిచువల్ గ్రోత్లకు నువ్వు పోయినప్పుడే వాటిని పాటించగలవు సంపూర్ణంగా శారీరకంగా ఉన్న వాడిని పాటించలే అర్థం కావు కూడా పావులు ప్రకృతి సమయమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో మర్మములలో వాడు వివేచింపలేడు అంటాడు కాబట్టి ఎందుకు వాళ్ళు వివేచింపలేకపోయినారు ఆ శిష్యుల్లో ఎంతో మంది వాళ్ళు శరీరంలో శిష్యులు వాళ్ళు శరీరం కాబట్టి తన శిష్యులు చెప్తున్నారు మేము ఎక్కడికే కాబట్టి శిష్యులు ఒక దశలో ఆత్మీయమైన విషయాలు కూడా వాళ్ళు అర్థం వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆ మాట పెట్టున్నారు లేకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి మన ప్రభుత్వ ప్రతి మాట ఆత్మీయమైంది అది శరీరమైనది కాదు కాబట్టి ఫస్ట్ ప్రకృతి సంబంధమే వ్యక్తపడి తర్వాత అది ఆత్మీయంగా మారిపోవాలనే విధానం చూపించింది అక్కడ కాబట్టి శరీరం ఉన్నవాడు ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మీయ సంబంధంగా మారిపోవాలా అనే విషయం మన చూస్తాం మొదటి ఆదాయం ఎక్కడుండో జీవించు ప్రాణి చూడండి రెండో ఆదాము జీవించు ఆత్మీయనుల అంటే శరీరమైనది ఆత్మీయంగా కావాలా తారా ఇదిగో ప్రాథమిక కాబట్టి ఇవన్నీ కనెక్షన్స్ అన్నట్టు వాక్యాలు కాబట్టి మన నిజమైన కాపర్లాగా మనం ఉండాలని మన ప్రభు ఆ స్పీచ్ ఆ దానిలో మనం పోయినప్పుడే మనం ఆయన కాపర్లాగా ఉండగలం వర్రెల కోసం మన ప్రాణాన్ని పెట్టగలం ఆయన నీ ప్రాణాన్ని ఏమి అడుగులగలం అంటే నీ జీవితం ఎట్లా ఉండాలా అనే విషయం అక్కడ అంటే త్యాగపూరితమైన జీవితం ఉండాలనే విషయం అక్కడ కాబట్టి తీసుకొని పోయిన నడుచుకోమని ఈజీ చేస్తారు అది ఎంతో కష్టపడింది కదా తన చెరువు నెట్టుకోవాలంటే చెరువు ఎక్కడ దారిదిస్తుంది మనమే దారిదిస్తుంది మోస్తారు ఎవరన్నా మా సెలువు మోస్తారు మరణం మోస్తారు కదా అని వెనకాల కానీ ఎంతో భారంతో గుడిందని ప్రయాసంతో గుడింది ఆయన సెలువు మరణం అన్నట్టు కాబట్టి ఆయన మరణంలో మనం పాల్గొనే వాడికి ఆయన భూస్థాపన పునరులో పాల్గొనే వాడికి ప్రయాసం పడాలి కదా మనం కూడా ఆయన మరణం రుచి కదా మన ఈ పిలుపులో మనం ఉండగలం పరిశుద్ధుల గుంపులో మనం ఉండగలం కాబట్టి మనం తీర్మానించుకోవాలా మనం ఆ మోస తన ఇల్లంతతో నమ్మకూడదు మన ప్రభుత్వ రీతిగా నమ్మకం ఆ రీతి మీద ఆయన గృహ నిర్వాహకత్వంలో మనం నమ్మకం ఒక మంచి కాపర్లాగా గొర్రెలను ఆయన మార్గంలో నడిపించే ఒక గొప్ప కాపరి లాగా మన ద్రవ్య ఆయన గొప్ప కాపరి కాబట్టి ఈ లోకలు ఒక కాపర్లాగా మనం పెట్టి గొర్రెలు ఇచ్చేది దేవుడు ఆ గొర్రెలను జాగ్రత్తగా మనం ఆయన సర్వ కానీ ఇంకొక బాధ్యత ప్రాబ్లంకి వచ్చేది నాకు ఈ మంద కలదు వేరొక మంద కూడా కలదు అన్నట్టు కాబట్టి రెండు మందలు కలవాలా కాబట్టి ఏదో మంద ఎక్కడుంది అది బయట ఉంది అది ఎక్కడో ఉండేది దాన్ని తీసుకొని ఈ మందులు తీసుకొని అంత ఈజీ కాబట్టి మనకు మన కష్టమే కానీ ఆయన సమస్తం సాధ్యం నువ్వు నమ్మితే నమ్ముతా నీళ్ళు అయితే నమ్ములకి సమస్తలు సాధ్యమవుతున్నావు కాబట్టి మనం నమ్ముతోనే విశ్వాసంతో ఇది నేను చేయగలను ప్రావా నూనె సహాయకు ఇది నాగడానికి రావడం నీది అని ఇప్పటితో సమర్పించుకొని ఆయన చిత్తానికి లోబడి వాళ్ళు వాళ్ళు దేవుడే మార్గం చెప్పిస్తారు కాబట్టి ఇది ప్రయాసంతో ఇది ఇరుకు మార్గం కాబట్టి ఈ మార్గంలో మనం పోతాడు కాబట్టి గాయాలైతే ఉంటాయి ఇది అరణ్య మార్గం అరణ్యం ఏముంటే పాములు తేళ్లుంటాయి ముళ్ళు పొదలుంటాయి అన్ని దాటుకుంటూ పోవాల కాబట్టి మనకు ఆత్మీయ ఇచ్చేటువంటి ప్రయాసం తగ్గు కానీ అంత కష్టపరమేం కాదని ఆ అనుభవంలోకి మనం పోయినప్పుడీ ఎంత కష్టతరం కాదు ఎందుకంటే అనుభవం రుచి చూసే వాళ్ళే కాబట్టి మనం ఆత్మ ఆత్మీయుదని ఎదగాలన్నట్టు విషయం ప్రభు మనకి జ్ఞాపం చేస్తాను ఒక మంచి కాపర్లాగా మనం ఉండాలా ఆయన ఇంతలో మన నమ్మకస్తులుగా మనం ఉండాల కాబట్టి శిష్యులు పారిపోలేదని పట్టుకున్నప్పుడు చెదిరిపోయిన గొర్రెలు అక్కడ కానీ పట్టబడినప్పుడు అనేక విశ్వాసాలను ఈ రోజు కూడా చాలా మంది ప్రాణం కొరకు ఎంతగానో వదిలేసుకుంటారు అన్ని కానీ నాకు ఒక రక్షణ బుద్ధి ఇద్దరు ఒక కుటుంబము ప్రభువు నమ్ముకున్నారు కానీ ఒక ఇంటికి ఒక ఇంట్లో పనికి అక్కడ అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది వాళ్ళు ఏం చెప్పారు క్రిస్టియన్స్ చెప్పండి మేము దేవుని వేస్త్రో నమ్ముకున్నారు దేవుని అన్నట్టు క్రిస్టియన్స్ రాణి వంటి అడుగు పెట్టారు వాళ్ళు చాలా నిష్టకుంటారు వాళ్ళు పనికి పోయినారు అన్నారు వాళ్ళ కులం మార్చుకుని చెప్పి మేము క్రిస్టియన్స్ రావని చెప్పేసి చెప్పేసి అంటే నీ జీవనోధి నీ జీవనోధిపాది పోతుందని నువ్వేం చేసిన నీ రక్షణను నువ్వేం చేసిన నువ్వు దేవుని నువ్వు అమ్ముకున్నావు అక్కడ అంటే రక్షణ పోగొట్టుకున్నట్టు కదా నా నామం నిమిత్తం ఎవరైతే ఒప్పుకున్నాడో వాడు వాడినే నేను సృష్టిస్తాడు కాబట్టి ఆయన నామం ఒప్పుకోలే అక్కడ జీవనాధిపాది పోతుందని అంటే నాకు నాకు నా నా జీవనాధిపాతి పోతుందని కానీ ఇది కాకపోతే ఇంకొకటి దేవుడు కదా అంటే ఈ చిన్న దాంట్లో మన నమ్మకం ఉండకపోతే గొప్ప గొప్ప ఒక టైం వచ్చినప్పుడు నీ దగ్గర మేడమే కత్తి పడతాను వేస్తావు నమ్ముకుంటు నువ్వు వేస్తావు దేవుడు అంటే నేను చంపేస్తావు దేవుడు గారిని ఒప్పుకోమని అంటారు ఆ టైంలో అప్పుడు నీ పరిస్థితి ఏ ఉండాలి అప్పుడు అట్లనే చెప్తావు అప్పుడు చెప్తే నీ రక్షణ పోయినంటే నువ్వు ఖచ్చితంగా నరకాలైపోతావు ప్రభుత్వీ కూడా కానీ చూడండి ఈ చిన్న దాంట్లో కూడా మన నమ్మకం పెద్ద పెద్ద వాటి మీద ఆయన నమ్మకంగా పెడతాను బల మంచి మంచి దాసుగా ఈ చిన్న దాంట్లో నమ్మకంలో ఇంకా అనేకమైన వాటిని నియమిస్తాను ప్రభు చెప్పి ఉపమానంలో కాబట్టి ఏమో అనేకమైన విషయాలు అంటే ఇంకా ఏమో ప్రభు మనకు దాచిపెట్టినో మరి ఈ చిన్న దాంట్లో మనం ఒకదంటే ఒకదాంత నమ్మకస్తుగా మనం కొనసాగించుకున్నప్పుడే మనం ఆత్మయ జీవితంలో ముందుకు పోగలం కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుకరించాలా అలాంటి విశ్వాస సహితమైన ఆత్మీయ జీవితంలో ముందుకు పోవాలా వరకులకు మంచి కాపర్లాగా మనం ఉండాలి కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ ప్రార్థన చేస్తూ కలుమూస్తుంది సోదరు బాబా పరిశుద్ధుల గొప్ప దేవ సంపూర్ణ మహాన ప్రభు దేవ మహిమ సర్వ దేవి తండ్రి కృప ఏసుప్రభ గురెలకు మంచి కాపలే అన్నారు యసుప్రభ నా గురెల కోస ప్రాణాన్ని పెట్టుకున్నారు ప్రభావ కానీ ఎవరు గొప్ప చెప్తున్నారు ప్రభా మన సహోదరులతో మనమైన ప్రాణపెట్ట బద్దలు రాకం చెప్తుంది ప్రభా నైనా యేసుప్రభా మీరు ఈ లోకంలో ఎట్లా సేవ చేసినారు ప్రతి దాంట్లో ప్రభా తండ్రి చిత్రాన్ని నెరవేర్చినారు ప్రాభా ఎంతగానో తగ్గించుకున్నారు ప్రభా ప్రతి దాంట్లో మీరు తగ్గించుకున్నారు ఒక రక్ష రక్షణకు కారకుడు ప్రభా మీరు నాయన ఎస్ అయ్యా అలాంటి సేవ జీతంలో మీ మీరే నా సహాయకులు నడిపించండి ఆ రీతిని మీరు చేయాలని నువ్వు హెచ్చరించినయన అప్పుడు మీరు పనుల కోసం సంబంధించిన తిరుపులో మీరు పాల్గొనే వారు అని మీరు మమ్మల్ని హెచ్చరించినయన కాబట్టి ప్రభా ఆ పనిని మీరు సంపూర్ణంగా మా జీవితంలో ముందు కొనసాగించుకోవాలా ప్రభావ అలాంటి శివాజీ తరలి నడిపించుకోవాలని ప్రారంభిస్తాం గొప్పదేవ ఇవ సమాప్తి చివరి అంచెలు వింటున్నాం ప్రభావ ఆయన మాకు ఇచ్చిన వాటి మీ నమ్మకంగా ఉండాలా ఆయన మంచి గృహ నిరూపణ లాగా మంచి బల నమ్మకం మంచి దాసులుగా మీ ఉండాలా ప్రభావ ఒకవేళ వాటి వేటి విషయంలో మీరు తగ్గిపోతున్నాము ఒక మాకు చూపించడం ప్రభావ వాటి నుంచి మీ విడుదల పొందాలా ప్రాభ ఆయన తాకిపోయిన విధాల నుంచి ప్రభావ సరైన మార్గలు అర్పించే వాళ్ళు మీరే ఒక సాయకున్నయన బాబా మీ పాదాల దగ్గరికి వచ్చిన మీ పాదం దగ్గర పడుతున్నాం అయినా ప్రభు చూపించడం అయినా కనికరించి మీ కృపర్మ కలికరించమైనా బ్రహ్వాందుక ఆత్మలు ఇంకా ముందుకు సాగిపోవాలా ప్రభు ఎంత శ్రామన్నా కానీ ప్రాభ మేము ముందుకు పోల ప్రభావ దేని విషయం మీరు భయపడ అనుమానించభ మా ప్రాణాలు పోయినా పదే ఈ మా ఆర్షలు పోయినా పర్లేదు ప్రభావ కానీ ఏసుక్రీస్తు నామ నిమిత్తం ప్రభావ నీకు మీరు రోషంగల్కి జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ఈ నామము కొరకు ప్రభావం నిలబడాల అనేకులు ఆ యేసుక్రీస్తు నామ రక్షణ ఉందని వాళ్ళు ధైర్యంగా చెప్పగలేదు ప్రభావ విశ్వాసం అదే ధైర్యం గురి ముందు రోజులు ప్రకటించాల అనేకులకి ప్రభా అంటే ఆత్మక అలుగురి జీవన ప్రాదర్శన నూతనైన అగ్ని అభిషేకాన్ని మాకు తెలియించి ఓ ప్రభావ మీ రాకుండా సిద్ధపరచుకోవాలి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థిష్టం తల్లి నేను చేస్తా ప్రేరే చేస్తాను పరిశుద్ధుడా పరిశుదుడా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపా నిర్యోగ దేవ ఈ సహాయం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమును ఈ సమయమును మా జీవితంలో మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు ఆయన ఎంతో మంది చూడలేని ఈ దినమును నాయన మాకు ఒక అవకాశం గాను తండ్రి మేము ఏ విధంగా జీవించాలని తండ్రి ప్రభా అయినా ఆ సంకల్పము చొప్పునను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా ఆయన ఆశ్చర్య కరుడవు అద్భుత కరుడు తండ్రి నాయన మా రక్షకుడు ముఖ్యముగా తండ్రి గొర్రెలకు కాపరివి తండ్రి ప్రధాన కాపరివి నాయన మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ నైనా వాక్యము తండ్రి ప్రభావ ఏ విధముగా ఆయన గొర్రెలకు కాపరి ప్రాణం పెట్టను తండ్రి ఏ విధంగా ప్రేమకు బదుడై ఉన్నాడు ఆయన ఈ విషయాలు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభావ తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును దానిని మరలా పొందుకును తిరిగి పొందుకును నిజం నాయన అయిశాయా తండ్రి మేము అతి మన స్వభావం కలిగి జీవించే వారముగా నిజమైన క్రైస్తవులముగా యదార్థ పురులముగా మేము వండుటానికి మాకు చేయండి ప్రభావ ఆయన ఈ అల్పకాల సుఖభోగములను అనుభవించకుండా తండ్రి వీటిని అసహించుకుని పాపాన్ని ద్వేషించే స్వభావం వాళ్ళు నాయన మీ యొక్క బీర్యము ద్వారా కలిగి ఉండటం సహాయం చేయండి తండ్రి ప్రభుత్వ అపవాది వాడి క్రియలను లయపరిచే ఆ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని తండ్రి అనేకులు ఏదైతే మాదిరిక రకంగా నిల్చోబడే సమయం నైనా వచ్చి ఉన్నది తండ్రి ప్రభా సమీపించి ఉన్నది అంతమునకు ఈ రాకడాకు మేము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాలి ప్రభు నాయన ఈ సజా మమ్మల్ని చూచిన ప్రతివారు మమ్మల్ని వెలుగు సంబంధులు అని గుర్తించాలి ప్రభు అయినా ఈ లోకంలో తండ్రి ప్రభా అయినా వ్యర్థముగా తమ తండ్రి జీవమును కోల్పోతున్న వారు అనేకలు ఉన్నారు ప్రభు రెండో మరణమునకు వెళుతున్నారు ప్రభు జీవము నాకు మార్గము వారికి రావట్లేదు ప్రభు అయినా వారిని బట్టి ప్రారంభిస్తుంటున్నాం వారికి ఒక అవకాశము వైచేయండి ప్రభు నైనా ఈ సరజ వారు దాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి క్రీస్తు రక్ష చేయండి తండ్రి ఈ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నైనా కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం పలు సక్ల గురించి రైతుల గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన వారికి సహాయం చేయండి ప్రభావ రెండంతలు ఫలము దాచేయండి మరీ ముఖ్యంగా రక్షణ దాచేయండి ప్రభావ ఆయన మరణ పొడక నుంచి అనేకుల్ని లేవనెట్టినా ప్రభావ నైనా అటు వారి హృదయాలు తెలుసుకున్నట్టు సహాయం చేయండి ఒక అవకాశమును దాచేయండి ప్రభావ అదే మరిగా నాయన వేడి వేడిగా జరుగుతున్న పరిస్థితి బట్టి ప్రార్థిస్తుంటున్నాం ప్రభావన వారి జీవితాలను వారి జీవమును అప్పగిస్తున్నారు ప్రభు రెండు దినాలు గడిపే ఈ గుదారమును వారిని చేయడం లేదు ప్రభు అటు వారిని మేము మాదిరికంగా పెట్టుకునేట సాయం చేయండి ప్రభు బ్రతికుట క్రీస్తే చావైతే లాభము అని నాయన జీవిస్తూ అనేక చోట్ల దెబ్బలు తింటూ నాయన తిరస్కరింపబడుతూ నానా అపాయములలో తండ్రి ప్రభు క్రీస్తూ మిమ్మల్ని తట్టుకుని నాయన ముందుకు మా సహోదరు సహోదరులు ప్రయాణిస్తూ ఉన్నారు వారికి ఇంకా ధైర్యం ఉన్నదా ఇచ్చేయండి ఇంకా సహకారం అందించండి ప్రభావ నాయన ఏసయ్య ఒక్కరు చనిపోతే నాయన వంద ఆత్మలు లేచినట్లు సహాయం చేయండి ప్రభు గొప్ప కార్యాలను చేయమని వేడుకొని చుట్టారు అటు అటు మనసు మాకందరికీ దయచేయండి ప్రభు నాయన ఏసయ్య తండ్రి ప్రభావ ఇంకా మీ చుట్టం మా జీవితంలో మేము గడుపుటకు సహాయం చేయమని తండ్రి మిమ్మల్ని అనుభవము సంతోషపరిచే జీవితాలుగా మా జీవితాలు ఎంచుమని తండ్రి ప్రభావైనా మీకు మహిమ మరి జీవితాలుగా మమ్మల్ని ఉంచుమని మీ నామాన్ని హెచ్చించే మనసులుగా మేము ఉంచుమని వేడుకొని చూస్తున్నాం నాయనా ఐసయ ఇబ్బందులు ఉన్నవారిని పరామర్శించేవారం గాను ఆపదలో ఉన్న వారిని ఆడుకునేవారు గాను క్రీస్తులు కోలిన తండ్రి ప్రభా గురువులకు మంచి చెడు నాయన వారి గురించి ఆలోచించేవారు గాను ముందుకు సాయం చేయండి ప్రభు నాయన మా యొక్క అలంపులు మా గురించి మా స్వలభము తండ్రి ప్రభావ మా సొక దురాసన ఉందండి విడిచిపేట వారంగా ఉంటుంది యామి చేయండి తండ్రి అయినా వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇచ్చిన అవకాశానికి మరొకసారి వందనాలు తెలియజేసుకోండి తండ్రి కృతజ్ఞతలుగా జీవించాలి ప్రభా అయినా ఈసయ వందనాలు సరే మరిగా నాయన ఈసారి ఒకప్పుడు అల్పులేము తండ్రి ఇప్పటికీ అల్పులేమే తండ్రి పాదములలోను తండ్రి ప్రభా అయోగ్యమైన స్థితిలోను తండ్రి వేషధారణలోను ఆహ్ పది పది భక్తుల్లో గడిపిన మా జీవితంలో నిత్యమైన వి నీత పాపము లేని జీవితమును తండ్రి ప్రభులు నీతిని వెంటాడి జీవితమును ఆ రక్షణను తిరిగి మాకు మీకు వందనాలి ప్రభావ ఏమిచ్చి మీరు పోల్చుకునే లేకపోతున్నాను తండ్రి నాయన సత్యమును చేపట్టిన మాకు తండ్రి ప్రభా సత్యుధార్తన విభజనలే నాయన ఆ మనస్సులో తండ్రి ఆశ్చర్యమైన మీ యొక్క మాటలను మా జీవితంలో నిలబీటమని అనేకలకు బోధించే వారముగా ఎవరికి బహురత తండ్రి సత్య వార్తను బోధించే వారముగా చేపట్టి ముందుకు వెళ్లే వారంగా ఉండటానికి సాయం చేయండి నానా జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తాను ఆ బిడ్డను కనికరించండి కృప చూపించండి ఆ బిడ్డ కళ్ళను కిడ్నీలను ముత్తంకుత వస్తున్న ట్యాషస్ నిలుపురే అసహాయం చేతవా కుటుంబంలో సమాధానము ధైర్యములుగా ఇచ్చి కాబట్టి కుటుంబములే తండ్రి ఈ విషాదంలో తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా నువ్వు గొప్ప సువార్త పరిచర్ జరుగుటకు సాయం చేయండి బలపరచండి బ్రవ్వా మరి మరి ఎమ్మెల్యే ఆంటీని బట్టి ప్రారంభిస్తుంటున్నా భుజముల నుంచి నాయన కలుగుతున్న ఒప్పి సంపూర్ణ ఆరోగ్యము దాయిచ్చు భయం నుంచి విడుదల సహాయం చేసి సమాధానం దాయిచ్చు తండ్రి వందనాలు సమాన బట్టి ప్రారంభిస్తుంది కాంతిని కుల ముట్టండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యంతో స్వస్థపరచమని వేడుకున్న చెట్టు వేసరాయమన్ అనే ఏసులనే ఆ కుటుంబాలను మీ చేతులకు కప్పచెప్తున్నారు తండ్రి గారికి ఆదరణ దండి ప్రభా బలపరచండి ప్రభా తోడుగా నీడుగా మీరుండీ ప్రభా ఆయం అందించండి ప్రభా నాయన గొప్ప కార్యాలయాన్ని చేయండి అదే మరి నేను సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నారు నాయన సంఘ సేవకులను బట్టి ప్రార్థిస్తున్నారు ఎంతో మంది సేవకులు కన్ను మూసి ఉన్నారు అనారోగ్యాలతో కోవిడ్తో ఆ సంఘాలలో తండ్రి మీరే ప్రధాన కాపరి కదా ప్రభా మీరే నడిపించండి ప్రభా ఆ గొడవని చెవిపోకుండా కాపాడండి ప్రభా ఆయన వాటికి కావలసిన ఆత్మీయ ఆహారాలను తెలిపేయండి ప్రభా నాయన వాళ్ళు కూడా కాపడలే సహాయం చేయండి ప్రభా నాలకు ధైర్యమును దాన్ని తండ్రి అపవిత్రంగా ఉన్న తండ్రి యొన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి చిన్న హాయి అని వారు తెలుసుకోవాలి ప్రభా వారి కళ్ళ గుడ్డితనం కలిగజేసింది ప్రభా సైతం ఆ బ్లైండ్నెస్ నుంచి వారి వేతనకు సాయం చేయండి ప్రభా బలపరచండి ప్రభా ఆ బిడ్డలు నైనా మొత్తం హృదయం ధరించుకునే వారుగా ఉంది తక్కు సాయండి కటిలు ఆయన తల్లిదండ్రులను తండ్రి ప్రభా పోకి చేష్టలు అల్లరి మాటలు దీసణలు అనేకం ఉన్నాయి ప్రభావ నేటి క్రైస్తవ యవన బిడ్డలలో తండ్రి అక్కడికి తరలి కొట్టమని వేడుకొని చూస్తాడు వారి నుండి కేవలం మీకు మాత్రమే మహిమ రావాలి ప్రభావాలి ఆ మహిమను దెంగిలించి వాడు పొందుకుంటున్నాడు తండ్రి వన బిడ్డల్ని మీ చేతుల్లో కట్టగచ్చున్నాం సహాయం చేధించండి తండ్రి ఎవరకి తోడుగా ఉండండి ప్రభా ఆయన హలో మరిగా నాయన ఏషయా దీనిలో ప్రతి సభ్యులను గట్టి పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నానా ఇంకా మీ సేవ ఇంకా అధికంగా చేయటకు ప్రయాస పడుటకు తండ్రి అనేకమైన ఆలోచనలు కలిగి మనం వేడుకొని వచ్చి చేతను సంపూర్ణ ఆరోగ్యంతోను పరిగణిత మనం వేడుకొని చూస్తాను అప్పుడను అయోగ్య ఈ గ్రూప్ ఒక సభ్యునిగా నుంచినందుకు నాయన ఇంత మంచి మాటలు విలుటకు నాకు సహాయం నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు ఏ పరిశుద్ధం ప్రారంభిస్తూ అడిగి అనుకుంటున్నా ప్రింకుల కింద ప్రియంకుల కింద నన్ను కూడా ప్రియమించి అయోగ్యే కేవలం అపాత్రుని పనికి అన్నింటి మంచిగా ఏ విధ తెలియదు సమస్తమైన సమస్తమైనటువంటి వేషధారణ సమస్తమైనటువంటి అయ్యా నమ్మకం ఎంత కలిషం అయ్యా మీకు వ్యతిరేకంగా అయ్యా పాపం చేసిన వాడి తండ్రి అందుకని నచ్చిన పీల్చినారు మీరు అక్కడ కడిగినారు అమే డిమా చేసుకున్నారు తండ్రి అయ్యాత మీరు మీకు చూపి చూపుతున్నటువంటి ఆ యొక్క ఆ అలా ఎందుకడు ఏదో పలు సముదా నేను బిగులుతాడు కలిసి మరి ఒకసారి కృపక అందుకే అలా నే రక్తి కింద వస్తుంది చేయట్ సమస్తమైన నీకు ఇష్టం లేదు ఇంకా ఏదైనా జీవితం ఉండిపోతాడు అది ఏదైనప్పటికీ నేను దూరప్రస్థమని ప్రార్థిస్తున్నాను తండ్రి అడిగి అయ్యా నేను చేస్తాడు కాల్చండి సహాయించండి అయ్యా చేరించి అయ్యా మీ యొక్క దయాలు మీ యొక్క సంకల్పాలు మీ యొక్క నమ్మకత్వానికి కొందరు ఆచరించుకుంటున్నాం మీ యొక్క సమయంలో దైవాత స్థితిని చెల్లించుకుంటున్నాం ఈ యొక్క తండ్రి మేము చదవటం మొంగలు దాస్తా మా కుటుంబాలను పోషిస్తూ అయ్యా ఏదైనా వరకు నకరిస్తూ ఉపకే కొన్నాం నశించిపోయిన వారికి అంటే ఏడానికి లోపల కేవలం మీ కుచుకోలేకపోతే కొన్నాం అయ్యా మా ఒక్క అక్కడ జీవితాల్లో మా కుటుంబాల్లో అయ్యా మీరు చేస్తూ వచ్చినట్లు తప్ప చరిత్ర ఎలా కొన్నా అంతే మీకేమర్పించగల అయ్యా మరణపురం తీసుకెళ్ళి అయ్యా నిరూడి అయ్యాకాలండి అయ్యా ఎంత గొప్పదేడు స్థితి అంగ ఆరాధం అయ్యాద గొప్పత్య సర్వభౌమాదిక సమస్తమైనటువంటి అధికారా సమస్తం మీద అధికారం కలిగే తెలియదు అయ్యా నమ్మకం ఏంటండి అయ్యా నిలు స్తోత్రాలు నిదాలు పొందారు అటు దేవు చెల్లించారు అటు దేహం చూడటానికి వచ్చిన పొందా చెల్లించుకుంటారు నిదాలు కొందరూ స్తోత్ర స్థితిని చెల్లించుకుంటారు ఇంతమంది అయితే వేరే దృష్టిలో ఉన్నారు వారి వేసి చూస్తున్నాం అండి కళ్ళి మీద అధికారం కలిగినటువంటి దేవుని ట్యాప్ తీసుకుంటాను సహాయించు అయ్యా మరణ శైలిని తీసుకుంటా ఆ పరిణామని ట్యాప్ తీసుకుంటున్నాను అయ్యాని పట్టుకుంటుండేసుకోవాలి అయ్యా ఆమె యొక్క సులభ కార్యం వారి జీవితంలో ప్రార్థిస్తాం తండ్రి తండ్రి ఈ యొక్క వ్యాధిని బట్టి ఆ అయ్యా చిరు వ్యాపారులు అయాచరు సమయ ఆర్థిక కార్యకలాపాలు చేసుకునేవారు అయా వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కార్మికులు అయ్యా అనేక ప్రజలు తండ్రి తమ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉండదు అయ్యా మీ కృపను బట్టి మీ దయ్య బట్టి వారిని జ్ఞాపకం తీసుకువెళ్ళతండి మీ ఏ పోషణ పోషణ ఆధారం ఏంటే వాళ్ళని ఆప్ వారు మూల ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కుటుంబాలు అయ్యా అక్కడికి దిక్కు వెళ్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నా సాయం చేయండి అయ్యా అనే వాళ్ళు చూస్తున్న విక్రహించింది దేవరావు దేవాశ్రమల ద్వారా హింసల ద్వారా వెళ్తున్న వారికి పంధకాలలో ఉన్నవారిని అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రాసెట్టుకుంటున్నారు మురిగివాడల్లో ఉన్నవారిని దేవాలి అయ్యా సాయం చేయండి గుర్ణానికి చెబుతండి ఆదరించుకుంటుండగా సాయం చేయండి శత్రువు అనేక జీవితాలను ఏర్పాటు చేయకుండా రకరకాలైన సోదరులతో ఆత్మహత్యలకి ప్రేరేపిస్తుండగా అయ్యా నమ్మకం ఎంతండి శత్రువు కలిగినటువంటి ఆ యొక్క పట్టు నుండి ఆ యొక్క నమ్మకం ఎంత కలిగినటువంటి ఆ యొక్క బలం నుండి వేసిన దాన్ని విడిపిస్తుండగా గ్రహించట్టు సహాయం చేయండి అంటే ఆత్మలను విమోచిస్తుండగా అలా మీకు ఆశకుంటుండీ చేసుకోండి అలా కఠినమైన ప్రాంతాల్లో కఠినమైన ప్రభుత్వాల ప్రజల దగ్గర తండ్రి అయ్యా మీనా నిలబడినటువంటి సంఘాలు విశ్వాసం విశ్వాస కుటుంబాల మీద పెట్టుకుంటున్నాం శ్రమల ద్వారా హింసల ద్వారా అయ్యా నమ్మకం ఏంటండి అయ్యా నమ్మకం ఎంత్రి వారి మీ నా ఉండబడి ఉండగా ఆత సాక్షులుగా నిలబడి ఉండగా వాటి వారిని బట్టి మీకు నాచించుకుంటున్నాం అయ్యా వారిని విడుదల అయ్యా అయ్యా సెల్చండి అయ్యా నితడు కావాలి అయ్యా అక్కడ పుణ్యుకొని అనేక ఆత్మలు చేయడానికి సాయం చేయడం ప్రార్థిస్తుంది వివిధ మాధ్యమాల ద్వారా విధిపరుచినటువంటి వాక్యం బహుగా ప్రతి ప్రబలటానికి అయ్యా సుఖాల శక్తిని బంధిస్తాం అనేక ఆత్మని త్వరకి సంకూర్చబెట్టడానికి సాయం చేయండి అయ్యా వివిధ మాధ్యమాల ద్వారా విధిపరుచున్నటువంటి మార్చు నమ్మకం అయితే సత్యమైంది కాదు సంఘాలని సమసభ్యుల్ని అక్కడ కొరకు సిద్ధపరిచేదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా నా కథ క్రైస్తువులు సమకూర్పుగానే పాదాలు పట్టుకుంటున్నాం సహాయం చేయండి నా అవిగ్రహాల సందేశాల గురించిగా అయ్యా అధికారుల నాయకుడి సీత పట్టుకుంటుండగా జ్ఞానం అను గురించి కృపణ అను గురించి మీ నామానికి వాక్యానికి మీ యొక్క బిడులకు సమస్తమైనటువంటి అధికారాన్ని సమస్తమైనటువంటి అధికారులు సమస్తమైనటువంటి సంస్థలని సమాజాలను తండ్రి అధిపతుల్ని లేవా నీ అధికారం కింద తెస్తున్నాం మీకు సార్వభౌమ అధికారం కింద తెస్తున్నాం మీ నామం వారి మీద వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటం అలా మిమ్మల్ని గ్రహించడానికి నా జీవితం నా దేశాన్ని పొంది మొదటి నేను పండుగండి కోట్ల మంది ఈ రోజుకి కూడా తండ్రి అయ్యా మెడిసిన్లో చేసినటువంటి కార్యం జరుగుతున్నాయి అటువారి కుటుంబాల్లో బట్టి అటువారి జీవితాల్లో బట్టి చూడగా సహాయం చేయండి అయ్యా గొప్ప కార్యం జరుగుతాయి ఆ కుటుంబానికి సహాయం చేయండి ఒక ద్వారా జరగండి అయ్యా మమ్మల్ని కూడా మీ పరిచర్లు మేము చేస్తారన్న పనులు వాడుకోవాలని ఈమె ద్వారా జరుగుతున్న పరిచర్లు తీసుకోండి అయ్యా నమ్మకం ఏంటండి రాజా అయ్యా నమ్మకం ఏంటండి ప్రార్థన అవసరం కలిగిన వారు కోరిన వారిని ప్రసంగ పెట్టుకుంటాం జనకాలు రాష్ట్రదండి సహాయండి ఇవా నమ్మకం ఏంటండి ఉంటుంది కుటుంబాలను గురించి అని ప్రార్థిస్తున్నాను అయ్యా అభిరామ్మగారి కుటుంబానికి ప్రార్థన చేసుకుంటాం ఇంకెంతమంది అయితే తండ్రి ఏ మంచితనం లేకపోతే అనుకరించిన సమయానికి అనే కొందరు ఆచరించుకుంటాం యేసుక్రీస్తు వారి పరిస్థితి బ్రతమాడి రతి వినోద పరిస్థితి బాబు తండ్రి మీకు వదనాలు అయితే మహోన్నత మీకేసిన స్తోత్రాలైనా మీ యొక్క ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడి సత్యలేఖలను నూతన దినంలోనికి నడిపించిన మాట మీకే వదనాలు పరవై దినానికి మీ కృపను మాకు అనుగ్రహించమంతా ఆర్థిస్తున్నాం ప్రభావ మేము ప్రతి మార్గంలో సరాలం చేయండి చేయి ప్రతి పనిలో విజయం అనుగ్రహించమంతా మీ యొక్క కృప ఆర ప్రభుత్వం ఈ రోజు పండుగ చోటు చిన్నగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆయన గొప్పదే మీకే వనరాలు సే మీకే కొంతగేట ఆరోదండీ మీరు తిన పను మీకు నూతన అభిషేకం దండి నైనా పళ్ళకు ధ్యానం చేసి సత్యాన్ని ప్రకటించి బిడలుగా తయారు చేయండి మమ్మల్ని మీరు ఆటవారి పంచుకోమని ప్రార్థిస్తున్నాయి ఏ రీతిగా మీ కొరకు అంగీకారంగా జీవించాలా ప్రత్యేక ప్రకటించాలి అనేకలు మీకెడ్ నడిపించాలా మీరే మాకు నేర్పించారు మీరు వరకు మమ్మల్ని పరుచుకొని ప్రార్థించుకున్నాం తండ్రి ఖచ్చితంగా ఎంతో వంద గడిచిన కాలం అంతా కాచి కాపాడి ప్రభా హ మామూలు సజీవలో ఉంచారు మీకెంతో వందన ప్రభా ఎంతో మంది ప్రభా హాన్ని అయ్యా ఈ సమయాన్ని చూడలేకపోరుతండ్రీ అమ్మని ఎంతో ప్రేమించి ప్రభా అయ్యా ఎంత వరకు ప్రభా ఈ లాక్ డౌన్ లో ప్రభా ప్రతి దినూ ప్రభిల్లు దొరడానికి ప్రభా అయా మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకొని ఈ విధంగా ప్రభా అయా మాకు ప్రభా ఇంత మంచి వాతావరణాన్ని ఇంత ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా కొ మీకు ఎంతో వందనాలు ప్రభా ఇది నాన్న ప్రభ మరి ఈ సహవాసులో ప్రభా ఈ విధంగా పాల్గొనడానికి ప్రత్యేకంగా ప్రభా మీ విధానాన్ని వాహించిన మీకు ఎంతో వందనాలు దేవా ప్రభా ఎదుగునైనా ఇప్పటి వరకునైనా వాక్యంలోను పాటల్లోనూ ప్రాంతంలోను మీరు నడిపించిన బట్టి మీకు వంద ప్రభా ఎదుగునైనా మరి ఇప్పటి వరకు ప్రభావ ప్రతి ప్రార్థనా కూడా మీరు విజయాన్ని అనుగ్రహించారు దేవడానికి ఎంతో వంద నాకు ముఖ్యంగా ప్రభావ కరోనా వ్యాధి దృష్టి గురించి ప్రభావం ప్రార్థించినప్పుడు విజయాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి అయా ప్రభావ మరి వ్యాధులతో రోగాలతో బాధపడుతున్నారీ ప్రార్థన చేసినప్పుడు మీరు విజయాన్ని అనుగ్రహించారు వాతావరణం గురించి ప్రార్థన చేసినప్పుడు వాతావరణం ప్రభా అయా వర్షాల నుంచి బయట బయటపడేసారు తండ్రి ప్రతి విషయంలో ప్రభావ మీరు మా ఎందుకు పి మేము చూస్తున్నటువంటి ప్రార్థనలో మీరు ప్రభావం అంగీక ప్రభావ ప్రభావ అంగీకరంగా మీరు మార్చుకుని విని ప్రభాత్ మాకు సమాధానాలు ఇస్తున్నది ఎంతో అందున మీరు మాట్లాడే దేవుడైనా ఎంతో అందున ప్రభావ ఇదిగోనైనా అట్లాగే ప్రభావం ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనా కూడా మీరు విజయాన్ని నిర్భించారు ముఖ్యంగా ప్రభావిన వాక్యం ప్రసారం ప్రభా అయా మేము జీవించలాగా ఆ వాక్యాలను ప్రభావిని వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆయా అందరికీ మేము పాపం చేయకుండా ఉన్నట్లు ప్రభావ ఆ వాక్యం మమ్మల్ని వేలులాగా ఆయా మీ మాట మమ్మల్ని ప్రభావ జయించేవారి ఉంచేలాగా మీకు ఆరోగ్యాించండి మీరు సహాయం చేయించండి ఉండాలి పరిస్థితులు మీ సహాయకులుగా ఉండమని ఎంతో మేము ప్రారంభించాము తండ్రి మీ వాక్యాన్ని ప్రభావితంగా మా హృదయంలో ఉంచండి ప్రభావిని వేలాలి తండ్రి ప్రభా అది మా జీవితాలకు వెలుగై ఉండాలి మా జీవితాలకి చుక్క నాగా ఉండి నడిపించాలి తండ్రి ప్రభా అవన్నీ చేసేది మీ మాటే ప్రభావం ప్రభావి మాట ద్వారా ప్రభా అం బలపరుచుంది స్థిరపరుచుంది దాని ద్వారా నడిచేటువంటి భాగ్యాన్ని అటువంటి కడవర కాలంలో ఉండగా ప్రభా అ ఏర్పరచబడి వారు సైతం మోసపరచబడే దినాల్లో మేము ఉండగా ప్రభా ఏ దృష్టిలో మమ్మల్ని మోసపరచబడదు మేమిటి పరిస్థితులు జారిపోకూడదు ప్రభాయ తప్పిపోకూడదు ఆయన ప్రభా మీ నుండి అయ్యా నడిపించమని ఆ విధంగా ప్రభావి కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ సహవాసంలో ఉన్న ప్రతి మింట మీరు జ్ఞాపకం చేసుకోనండి వారిని వారి కుటుంబాల చుట్టూ మీకు అంచనా ఏంటి అండి అయా బాల బలయం మరి చాసానుడు ప్రభా అలముగా ప్రభా అ వాడు చోధించినప్పటికీ నాయన ముగ్గునీ పొందుకొని అయ్యా ప్రభా మేము ప్రభా ఇవన్నైనా వాటి అన్నిటిని జయించేవారిగా మీ ప్రశ్న అనుగ్రహించండి తండ్రి ముఖ్యంగా ఆర్థిక బాధల్లో నుంచి అప్పుల నుంచి జబ్బుల్లో నుంచి అయ్యా మీరు విడుదల తలుగు సాధించి ఇచ్చిన భాస్కర్ సార్ వాళ్ళు మాత్రం మీకు నాకు ఫోన్ సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి అయా వృద్ధాప్య ఉండగా తండ్రి అయా తగు విధమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి మీ సాక్షిగా మీరు నిలబెట్టుకుని అట్లాగే తండ్రి శ్యాంసార్ వాళ్ళ మధురం కూడా మీరు మాపసం చేసుకోండి సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి వానికి ఎంత వందనాలు తండ్రి అదేవిధంగా ప్రభావం జాశివాని బట్టి మీరు ప్రార్థించి ఇచ్చి మాకు చూపించండి అయ్యా జాషువా సంపూర్ణమైనటువంటి మరి బలాన్ని విధించి చెక్సి ఇచ్చి ప్రభా అ మీ బిడ్డగా మీ సాక్షిగా లేపుకోనండి తండ్రి అయ్యా సాక్షిగా ఉంచండి అతని సాక్ష్యాన్ని విని అనేకులు మారులాగిన ప్రభా మీరు గొప్పగా ఉంచమని ప్రార్థించు కోల్పోయినసారి వారికి వారి ప్రభా మీరు ఆదరణ కర్తగా ఉండండి మీరు నడిపించండి క్షేమకరంగా ఉంచండి అదే విధంగా తండ్రి అయ్యా మనోజ్ బ్రదర్ వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వారి క్షేమాన్ని అనుగ్రహించండి ఆదరణ కర్తగా మీరు తండ్రి అట్లా ప్రభా ఈ కుటుంబంలో ప్రతి బిడ్డను ప్రభా మీకు తీసుకొచ్చి హస్తాలు కప్పు చెప్తుండగా అయ్యా ఆధ్యాత్మికంగా ఎదుగుటానికి కుటుంబం నిర్వహించండి ముఖ్యంగా ఏమైనా ప్రతి బిడ్డని ప్రభావితం చేసుకోండి అయాని సాక్షులుగా నిసాధనాలు నిన్నముఖులుగా వాడబట్టడానికి ప్రభావితం నిర్వహించండి వాళ్ళ సంస్థలు అవిధేయతను తీసుకేసి ప్రభా అయా అయా మరి మీకు పనికొచ్చే పాత్రలుగా మీరు మా ఉన్న ప్రతి దాన్ని తీసివేసి అయా మమ్మల్ని వాడుకోమని ప్రార్థించేస్తున్నాం అట్లాగే తండ్రి కరోనా వ్యాధిని దూరపు వచ్చారు అట్లాగే ప్రభా అయా వర్షాన్ని అదుపు ఉంచారు మీకు పొందనాలు వాతావరణాన్ని అనుభవం ప్రతి దాని మీద మీరు విజయాన్నిస్తున్నారు కృష్ణకి ఏ లేదు కానీ నాకు తండ్రి ఉండడానికి ఫలించడానికి వెళ్దడానికి మీకు అనుగ్రహించండి చిత్రమైతే మరో జనాన్ని కలుసుకొని అయాన్ని ఆరాధించడానికి అయాన్ని వాక్యాన్ని దానించడానికి అయ్యా ఈ రోజు ఎవరైతే రాలేకపోయినా వాళ్ళందరికీ మరొక సమయాన్ని అనుకూలించమని మీ మనవులన్నీ మీ రాజ్యంగా చేసుకునే ప్రతిఫలం తెచ్చుకున్నాయి ఏ సహజీవండి అడిగి ప్రార్థించుకుంటూ సమాధానం స్వస్థత సమాధానం అశ్వరతీ పాది బిడ్డలకి మన గ్రూప్ కి లోకల్లో ప్రతి బిడ్డలకి ప్రతి కుటుంబానికి సదాకాలైన